సో అందరికి ప్రైజ్ సో ఉదయం నుంచి బాగా ప్రార్థనలు చేసి పాటలు పాడి ఎవరు అలసినట్లుగా అనిపిస్తులేరు నాకు ఇప్పుడు స్టార్ట్ అయితే వచ్చారా అంతే ఫ్రెష్ ఉన్నారండి సరే అండి ప్రతిరోజు మన మన నోట ఒక నూతనమైన గీత మనకు గ్రహిస్తున్నాడు కదా సంతోషమే మీరు అందరు సంతోషంగా ఉన్నారు లేదా చెప్పండి సార్ నేను చెయ్యొత్తామని అందరు సంతోషంగా అంటే నోట్తో చెప్పాలా చెయ్యున్నారు మీరు అలవాటు కదా సో అందరు సంతోషంగా లేదా చెప్పండి ఈ లోకంలోనా ఏసుకోనాభులోనే సంతోషం ఈ లోకంలోనే టెంపరీ ఆ టెంపరీ మూమెంట్ సరే ఆత్మీయ స్థితిలో ఒక్కొక్క దశకి ఎదుగుతున్నప్పుడు ప్రభు కూడా మనకి కొన్ని విషయాలు కనిపిస్తాం ఒకనొక దశలో పాలు తాగే స్థితిలో ఉంటే మరొక దశలో గట్టి పదార్థాలు తినే స్థితిలో ఉంటే ఇప్పుడు రాళ్ళు ఇప్పుడు రాళ్ళు కూడా తిని అరగ తీసుకుంటే శక్తికి మీరు అటువంటి సేవా జీవితంలో ప్రభు నడిపించబోతున్నాడు విశేషమైన అద్భుతాలు చేసే సేవ పరిచయలకి సిద్ధపరిచే సమయం ఇది ఎంతమందికి ఇష్టం ఉంది చేయలేతామని కాదు ఎంతమందికి ఇష్టం ఉందంటే నేను మీ నోటి ద్వారా వినాలని ఈ విషయం మీరు బాగా అంతం మతపరమైన జీవితము ఆచారబద్ధమైన జీవితంలో నోరు మూసుకొని వినేది చె చెవులకు అవకాశం ఇచ్చాడు ఆత్మీయ జీవితంలో నోటికి అవకాశం ఇవ్వాలి మీరు విన్నరు విన్నారు మీరు వినలేదు ఆ వాక్యాలు ఎన్నో విన్నారు ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు మీరు సింహము గర్జించినట్లు గర్జించే కావాడి సీతామూర్తులు ఎందుకో తెలుసా సైతాను శక్తులు రిలీజ్ అయినాయని నేను చూపించిన మీకు వాక్యం అగాధం నుంచి బయటకు వచ్చేసినాయి మొత్తము ఉజృం నుంచి పనిచేసినాయి ఇప్పుడు ఈ టైంలో ఆ పోస్టుల కార్యాలు ఎట్లా జరిగినాయో అట్లా జరిగే సమయంలో రెడీ మీరు రెడీయా భూ తల క్రిందలు చేసే సేవకి మీరు రెడీయా ఎంత సేపు ప్రార్థించినా మీరు అలసిపో నేను చెప్తున్నాను మీరు ఆరు గంటలు నేను ఎక్కువ ఆరు గంటలు మీకు ఓపెన్ గా నేను చెప్తున్నాను ఆరు గంటలకి మించి నేను ఉంటాను నెక్స్ట్ డే నాకు నిద్ర కూడా రాదు అలిసిపై ఈవెన్ ఆవలింత కూడా నాకు రాదు ఎందుకు కాదు సార్ నేను అట్లా టచ్ చేసి వదిలేసిన వాక్యం ఈ రోజు నేను వచ్చింది దీర్ఘం ఆశపడుతుంది దేవుని దృష్టిలో రెండు రకాల టైమ్స్ ఏకు అర్థం కావాలి రెండు రకాల టైమ్స్ రైట్ ఒక టైమ్ క్రోనోస్ అంటాం అంటే క్రోనాలజీ క్రోనాలాజికల్ అంటే ఈ క్యాలెండర్ టైం ఇది బెబులోన్ క్యాలెండర్ అంటే సైతాన్ క్యాలెండర్ స్ట్రైట్ గా చెప్తున్నాయి ఇంకా ఈ గుంపు అర్థమైతే కూడా చెప్తాను నేను బయట చెప్పాను ఇట్లా బయట చెప్తే మళ్ళీ ఎప్పటి కూడా రాక్సెప్ట్ చేయడం థ్రాండ్ ఇయర్ బెబులోనియన్ క్యాలెండర్ అది గ్రిగోరియన్ క్యాలెండర్ అంటారు దాన్ని రోమన్ క్యాలెండర్ కూడా అంటారు మనుషుల కల్వి చేత తయారు చేయబడ్డ క్యాలెండర్ ఇది క్రోనోస్ క్యాలెండర్ అంటారు లేక అంటే మీ వయసు కాలం సంవత్సరాల్లో ఈ టైం అన్నట్టు దేవుడు మనిషిని సృష్టించి క్రోనాలజీలో పడేసాడు అర్థమైతుందా కానీ దేవుని దృష్టిలో నువ్వు క్రోనాలజీలో ఉండడానికి వీల్లేదు ఈ విషయం మీకు అర్థం కావాలా మీరు ముస్లంలు గారు నేను చెప్తున్నా ఈ వాక్యం అర్థమైతే అర్థమవుతుందా మీరు ఏ బాడీ బిల్డింగ్ చేయకుండా మీకు సిక్స్ ప్యాక్స్ సెవెన్ ప్యాక్స్ ఎన్ని ప్యాక్స్ అని వస్తాయి మీ ఆయుష్ దీర్ఘకాలం నేను చెప్తున్నా సీక్రెట్స్ నేను చెప్పాలి ఇంతకు ముందు ఇప్పుడు చెప్పేస్తున్న వాక్యాల చూపిస్తాను కావాలంటే మీకు నేను ఏదైనా వాక్యం చూపిస్తాను నేను ఎందుకంటే మీరు తెలుసు నాకు తెలుసు వాక్యాలను లేకపోతే మీరు యాక్సెప్ట్ చేయాలి కదా ఆత్మీయ టైం అంటే పర్లోకపు టైం ని కైరోస్ అంటారు ఇంగ్లీష్ లో గ్రీక్ భాష గ్రీక్ భాషలో పదాలు పడుతుంది అండి క్రోనోస్ అంటే ఈ లోకపు టైం ఈ క్యాలెండర్ టైం ఈ టైం ట్వంటీ అవర్స్ టైం కైరోస్ అంటే ఆత్మీయ టైం నువ్వు ఆత్మస్వరూపివా శారీరకమయంగా జీవించుతున్నావా ఈ శరీరము క్రోనోస్ లో ఉంది నీ ఆత్మ కైరోస్ లో ఉంది అర్థమైతుందా అయితే వాడు నిన్ను మభ్యపెట్టి ఇంకా దాని తట్టే అయ్యో వయసు అయిపోతుందా నా కాలం అయిపోతుంది ఒక బద్దెస్తే సంతోషంగా ఉండరు ఓ సంవత్సరం తరలిపోయింది అయ్యో అయిపోతుందా వయసు అయిపోతుందని బాధపడుతుంటారు చిన్నపిల్లలు ఉంటుందిలే సంతోషం కానీ వయసు దాచుంటే నీకు తెలుస్తుంది ఒక బర్త్డే వచ్చిందంటే సిక్స్టీ ఇయర్స్ దగ్గరకు వచ్చేసి నేను సిక్స్టీ ఇయర్స్ నీ వయసు ఎంత బ్రదర్ అని కదా నేను అరవై ఏండ్ల యవనస్తుని అంటారు ఎవరు అన్నారు నాకు తెలుసు ఎవరు అన్నారు ఎందుకో తెలుసా నువ్వు క్రోనోస్ గా ఉన్నావు కాబట్టి ఇంగ్లీష్ లో హౌల్డ్ ఆర్ యూ అంటారు హరి నేను ఓల్డా ఐదు సంవత్సరాలు కూడా హౌ ఓల్డ్ ఆర్యూ అంటారు అవడన్నా అర్థమైతుంది మీకు నేను చెప్పే మాట్లాడలే రెండు సం రెండు వేండ్ల పిల్లోని పట్టుకుని హోల్డ్ ఆర్ యూ అంటే హరి వాడు పిల్లోడు వాన్ని ఓల్డ్ ఎట్లా అంటావు నువ్వు ఒక చూడండి దాని తర్వాత ఇవి ఎంత బాగా అర్థమవుతాయి మీకు చూడండి ఒకటే వాక్యం ఈ వాక్యం నీకు అర్థమైతే మీరు ప్రతిసారి చంద్రశేఖర్ గారు ఫోన్ చెయ్యారు చెయ్యొద్దు అంటారు ప్రతిసారి మీ మెడికల్ రిపోర్ట్స్ నాకు చూపించారు చెయ్యొద్దు చెప్తాను నేను ఎందుకంటే పసిపిల్లలకి మెడికల్ రిపోర్ట్స్ మాంసం తినటువంటి అవసరం లేదా రిపోర్ట్స్ అర్థమైతుందా ఎంత మందికి అర్థమవుతుంది చెప్పండి పసిపిల్లలకి అంటే క్రోనోస్ లో ఉన్నోళ్ళకి క్రోనోస్ లో క్రోనోస్ అంటే అది ఖజానా కాదు అందరికి అక్కడ ఏం లేదు కజనా అవుతారు క్రోన్ క్రోనోస్ లో క్రోనోస్ లో అంటే పసిపిల్లలే శరీర స్వభావం ఉన్న లో ఉంటే ఆత్మస్వరూపి ఆత్మకి వయస్ పోదు కానీ నీకు విషయం చెప్తున్నా వాడు నిన్ను క్రోనస్ లో నడిపించి నీ శరణి కృషి పనిచేస్తున్నాడు రోగాలతోని బాధలతోని దుఃఖాలతోని వేదనలతోని ప్రతి క్షణానికి నువ్వు దుఃఖపడతావు ఇది కాలేదు అది కాలేదు ఇది కాలేదు కాలేదు ప్రతి క్షణం నేను అట్లాకపోతున్నా వాడు నువ్వు అర్థం చేసుకో నువ్వు క్రోనస్ కి సంబంధించిన వాడు కావు ఎన్ని సార్లు నేను చూపించాను నీకు వాక్యం ఎవరి రాష్ట్రపత్రికి ఆరో అద్యం రెండవ అద్యయం ఎంత మంది మీరు ఈ క్షణము యేసుతో పాటు అక్కడ ఉన్నారు అంటే మీరు క్రోనోస్ ఉన్నారా కైరోస్ ఉన్నారా ఖైరోస్ మళ్ళీ ఎందుకు క్రోనోస్ లో జీవిస్తున్నారా జీవిస్తుందా లేదా చెప్పండి నిన్ను దేవుడు రక్షించుకుంది ఖైరోస్ లా తీసుకొని ఆదాము హవ్వాలని ఖైరోస్ లో పెట్టిండు కానీ వాళ్ళు క్రోనోస్ లకు పరిగెత్తిండ్రు పాపంలో శారీరకంగా తయారై అంత వాళ్ళకి నగ్నంగా ఉన్నారని ఎప్పుడు తెలిసింది వాళ్ళకి పాపడినాక అంతకుముందు వాళ్ళు క్రోనోస్ ఉన్నారు అందుకు ఈశ్వరావు వచ్చి మాట్లాడండి దేవుడు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళతో కానీ ఎప్పుడైతే వాళ్ళు పాపం చేస్తుండ్రో వాళ్ళు కైలోస్ నుంచి క్రోనోస్ లో పడిపోయారు అది ధర్మేశుడు తోట నుంచి ధర్మేశుడ లేదా ఏదైనా తోటలో ఎవరు ఇప్పుడు కదా ఒకసారి చూడండి కీర్తన సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకట వచనం అట్లా తీసి పెట్టుకోండి మరికొందరు కొలస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వర్చనం తీసిపెట్టుకోండి యాపబ్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరు తొమ్మిది వచనాలు మత్స్య వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ముప్పై ఏడు వచనాలు ఒక్క వాక్యం అట్టు నేను మీకు ఎవరు చూపించదేనే చదువుతాను అది నా కొరకు పెట్టుకున్నా లాస్ట్ వాక్యం అది అది ఇప్పుడు చెప్పాలి ఒకవేళ నేను మర్చిపోతే మీ బాధ్యత అంతేనా ఒకవేళ నేను మర్చిపోతే నేను కావాలని మర్చిపోను ఒకవేళ దేవుడు అటు వీడి సాలంటే లేదు దేవా నాకు సాలనలా నువ్వు గుర్తు అర్థమైతుందా సరే చూడండి ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు మనము రవ్వ ఈ వాక్యం నా హృదయంలో నాటుకోవాలా మనుషులకి వెళ్ళి మనసులకు వెళ్ళిపోవద్దు ఈ చెవుల ఈ చెవులకి వెళ్ళి నా హృదయంలో నాటుకోవాలా లేకపోతే మీరు నన్ను ఎప్పుడు బ్లేమ్ చేయద్దు నా బాధ్యత చెప్పడం మీ బాధ్యత పాటించడం విజయం పొంది మీరేం చేయాలా అనేకులన్నీ సిద్ధపరచుకోవాలా అందుకొరికే మీరు ఇక్కడ ఉన్నారు అర్థమవుతుందా 6 అవర్స్ ప్రార్థన చేస్తే దేవుడికి బయలుపరచాలనుకుంటున్నారా సిక్స్ అవర్స్ ప్రార్థన చేస్తే రోగాలు స్వస్థత రావా మనం చేస్తలేము అంతే ఎందుకంటే సిక్స్ అవర్స్ ఈ లోకపు దృష్టిలో కూర్ క్రోనోస్ లో కానీ కైరోస్ లో సిక్స్ అవర్స్ అంటే ఎంతో తెలుసా పేదడు ప్రభు దృష్టికి ఒక దినముండి వెయ్యి సంవత్సరాలు క్రోనోస్ ఒక్క సంవత్సరము కైరోస్ వెయ్యి దిన అంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో ఒక దినము వెయ్యి దినం లో న్యూ టెస్టిమెంట్ లో ఒక దినము వెయ్యి వెయ్యి ఎంత తేడా చూస్తుంటారా మీరు ఎన్ని సంవత్సరాలు బతికే రోజు ఎన్ని వేల సంవత్సరాలు తెలుసు మీ ఆయుష్ ఇయర్స్ అనుకోండి థర్టీ ఇయర్స్ అంటే రోజుకి వెయ్యి సంవత్సరాలు వేసుకున్నా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బ్రతుకున్నారు తెలుసా మీకు క్యాల్కులేటర్ పెట్టుకుంటే తెలుస్తుంది కొన్ని లక్షల సంవత్సరాల మీరు బ్రతికినారు మీకు తెలియదు వాక్యాన్ని ఎట్లా పాటించాలో చెప్తున్నా నేను కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కోట్లాది కోట్లాది సంవత్సరాల అక్కడ ఉన్నాను ఈ లోకంలో అంటే క్రోనోస్ లో ఉన్నా నేను కైరోస్ లో కొన్ని లక్షల సంవత్సరాలు ఆల్రెడీ బ్రతికినాన్ నేను చనిపోను అర్థమవుతుందా ఈ సత్యం గ్రహించిన వారు చనిపోయి సమాధిలోకి వెళ్ళిపోయి కుళ్లిపోతారు ఈ సత్యం గ్రహించిన వాళ్ళు పూర్ణ ఏ రోగం రావద్దు అని జరుగుంటే రోగం పరిగెత్తుకోనివచ్చు పూర్ణ ఆయుష్ తర్వాత యేసు ఎట్లా చనిపోయి సమాధి చేయబడి మునోడు తిరిగి లేచి అక్కడికి వయిండో నువ్వు వాళ్ళు సమాధి తోటల్లో వెతుకుతా ఉన్నారు నువ్వు ఉండేవాడా ఎందుకంటే నీ ప్రభులేడా గతం అవుతుందా నువ్వు చావవు అంటే అర్థం చేసుకోవాలా లేదు నేను చనిపోతా పునరుద్ధరణంలో లేస్తా అంటే దేవుడు ఏం చేస్తాడు సంగూతల పంపిస్తాడు ఎంతమంది చచ్చిపోయింది ఈరోజు ఎంతమంది సమాధి చేయబడినరు ఈరోజు వాళ్ళు ఎంతకాలం వీడి విశ్వాసమే చచ్చిపోకముందు వీడు పునరుద్ధరణం దిన్న లేస్తానన్నాడు పక్క గేర్కోండి వెళ్ళిపోండి దూతల్లారాకే ఎవరు నేను ప్రభులాగా పునరుద్ధరం పొందుతా మూడోనాడు లేచి అని నమ్మినవాడు వీడిని తీసుకునిపోండి అక్కడ వాడికి వేరే సేవ అప్పగించాడు నువ్వు ఈలోకంలో కాలం ముగించుకున్నా నెక్స్ట్ థర్డ్ డే నువ్వు అక్కడ సేవలు ఉంటావు వేరే సేవలో ఆ వేరే సేవ గురించి నేను చెప్పలేదు మీకు అక్కడ చాలా మంది ఉన్నారు వాచర్స్ చాలా మంది సేవకులు ఉన్నారు అక్కడ వాళ్ళందరు అక్కడ సేవ చేస్తా ఉన్నారు భూమికి దిగొస్తా ఉన్నారు రకరకాల సేవకులు వాళ్ళు వాళ్ళు హెబుల్ రాష్ట్రపత్రిగా పదకొండు చెప్తాడు పౌలు వాళ్ళందరు ఇక్కడ ఉన్నారు మేఘం వాళ్ళు ఆవరించి ఉన్నారు వాళ్ళు ఎందుకో తెలుసు ఎందుకు ఆవి తెలుసు మేఘం ఎంతమంది మేఘము వాళ్ళు ఏ గొప్ప గొప్ప దైవజనలు ఇక్కడ ఆవరించున్నారు ఇక్కడ ప్రార్థిస్తూ పొద్దున నుంచి ఎందుకు ఆవరించినారు తెలుసా యోహాను భక్తుల్లో ఎవరి ఆత్మ ఉంది ఆయన అవకాశం ఇచ్చింది వాళ్ళు ఆవరించున్నారు నేను ఎవడి హృదయంలోకి పోవాలా ఎవడి ద్వారా సేవ చేపియాలా ఎవరికి ఏలి అలాంటి సేవ కావాలా ఎవడికి ఎలిశ లాంటి సేవ కావాలా ఎవరికి మోస లాంటి సేవ కావాలా అది అయిపోయింది ఎవరు యోహానుభక్తులాగా సేవ చేస్తారు ప్రకటన గ్రంథం రాసిన యోహాను భక్తుల్లాగా సేవ చేయాలా మీకుంద్రోనోస్ట్ ల ఉంటే చేయలేవు కైనస్ లో ఉండాలా ఒకసారి చదవండి ఇప్పుడు ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం కళ్ళు చూసుకుంటా పరశు ద్రబు తండ్రి మీకు వందనాలైనా ప్రభావ్వాదనిచ్చిన తరువాత మమ్మల్ని కాచి కాపాడన్నారు మీకు వందనాలు ముఖ్యంగా అనేక ప్రాంతాలు తీసుకెళ్లారు ఎక్కడెక్కడో ప్రార్థన చేపించినారు ప్రభా ప్రతి చీకటి దురాత్మ శక్తులన్నీ మీరు పారదొలినారు ప్రభ వాటి అన్నిటి బట్టి మీకెంతో బదలా అర్పించుకుంటున్నారు మీ బిడ్డలకి మీరు విడుదల కల్పించినారు ఈ సృష్టి ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుతుంది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది ప్రవ్వా లక్ష మంది వరకు ఈ లోకం ఎదురు చూస్తుంది ప్రవ్వ మేం కేవలం ప్రార్థన చేసేవాళ్ళం కాదు మేము పోయి ప్రతి సృష్టికి విమోచన ప్రకటిస్తున్నాం ప్రభా అవి మా కొరికి ఎదురు చూస్తున్నాయి స్పిటల్స్లో ఎంతో మంది ఎదురు చూస్తున్నారు మా కొరకు వారికి విమోచన కల్పించడం కొరకు ఈ లోకంలో ఎంతమంది బంధకాలలో ఉన్నారు సైతాన్ బందరి కొరకు వారి విమోచన కొరకు వాళ్ళందరూ మా కొరకు ఎదురు చూస్తున్నారు ప్రవ్వ మేము పోకపోతే వాళ్ళకి విమోచన రాదు ప్రవ్వా వారి శరీరంలో వాళ్ళు వేదన అనుభవిస్తారు ప్రవ్వా ప్రభు సత్యాన్ని మేమందరం ఇక మీ దగ్గర ఎండకీ కూర్చడానికి వీళ్ళేది ప్రార్థించి వెళ్లిపోవాల ప్రవ్వ ఈ లోకం తట్టు చూడొద్దు ప్రవ్వా క్రోనస్ తడ్ చూడొద్దు ప్రవ్వా మేము పర్లోకవాసులమ్మ కైరోస్ లో మేము జీవిస్తున్న నిక్షణ మీతో పాటు కూర్చొని సంపాదిస్తున్నాం ప్రభావ ఈ సత్యాన్ని మేము గ్రహించాలా ప్రభావ మీరు ఇచ్చిన వాక్యాన్ని ఎట్లా వాడాలన్న మాకు నేర్పం అది ఈ దినం మీరు నేర్పించండి మేము సిద్ధంగా ఉన్నాం మరి మీ కాళ్ళ దగ్గర వచ్చినాం ప్రభావ మాట్లాడి మళ్ళీ బలపరచండి ప్రభావ ఇక మీద ఏ స్టోన్ అట్లా ఉండడానికి వీలదు తిరిగి ఇస్తాం మేము ప్రతి ప్రతి రాయిని తిరిగేస్తాం ఇక మీద ప్రవతాన్ని దుర్లించేస్తాం ప్రభావ మేము పోవాలని తీర్మానించుకున్నాం ప్రభా కాంప్రమైజ్ కాం ప్రభా దేని విషయంలో మేము కాంప్రమైజ్ కాకుండా ముందు పోలవన్న సహాపడమని యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి చూడండి సామెత గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకట వచ్చ నాలుగవ జీవ మరణము నీ నాలుక వశము తర్వాత దాని దాని ఎందుకు జాగ్రత్తగా వినండి ఇది మంచిగానే ఉంది జీవ మరణము నీ నాలుక వశము దాని ఎందు ప్రీతిపడు ప్రీతి దాని ఎందు ప్రీతి పడువారు దాని పట్ల ఎవరికి ఇష్టం ఉంది దాని ఫలము వాడు తింటాడంట చూడండి నేను ఇందాక హాస్పిటల్ పోతే బహు దుఃఖం ఉండే ఇంకా ఎవరు అక్కడ ఒకసారి హాస్పిటల్ పోతే ఎంతో మంది ఆడతారా ప్రేర్ చేయమని ఎవరు వచ్చి పాస్టర్ పదహారు పిల్లలు ప్రయోజనం మా దగ్గర చేయండి మా దగ్గర వచ్చి చేయండి అందరూ మంచి అవకాశం సువార్త పనిచేయడానికి మీకు అసలు మీకు తెల్లనే తెలియదు ఒక్కసారి హాస్పిటల్ పోండి మీరు వద్దంటే వచ్చి సువార్త చెప్పమంటారు ఇక్కడ రోడ్డు మీద సువార్త చెప్తే విన్నాడు అక్కడికి పోతే ఎంత మంది సువార్త చెప్పించుకుంటారు నీతో నువ్వు చెప్పినట్లు మంచి విశ్వాసంతో వింటారు ఎంత మంది రక్షణకు ఎంత మంది విమోచనలకు ఎంత మంది స్వస్థత పొందుతారు మీ కాశ్చర్యం చనిపోయే దశలో వేస్తున్న పిల్లలు రియర్ చేసి వచ్చినాక లేచిన ఎన్నో జరుగుతూ ఉంటాయి అట్లాంటి కార్యం ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోండి మీరు అనాలా నిన్ను క్రోనోస్ లోకి వెళ్ళి నేను కైరోస్కి లాగేత్తాను నీ ఆత్మాని క్రోనోస్ లో విడిచిపెట్ట అనడా లేదా విడిచిపెట్టలేదు క్రోనోస్ లో విడిచిపెట్టలేదు కైలోస్లో ఆత్మ సజీవంగా నేను ఎప్పుడు ఉంటాను కాబట్టి ఇప్పుడు చూడండి నీకు జీవ మరణములు నీ నాలుక ఆధీనంలో ఉంది కాబట్టి నీ నాలుక అదుపులో పెట్టుకున్నాడు యాక ఎందుకంటే నీ నోట్ల నుంచి జీవం వస్తుందా మరణం వస్తుందా అది నెరవేర్త నేను చెప్తున్నా ఒక బ్రదర్ కుంగిపోయినాడు నేను సంపద పోయినా ఒకసారి ఇంకా నేను చనిపోతాను అన్నాడు అట్లనా బ్రోనోస్ లోకి వెళ్ళిపోయినా ఫుల్ ఫైనల్ ఫైనల్ టైం టైం క్రోనోసే కదా క్రోనో అనేది వాచ్ తెలుసలేదు వాచ్ఛింగ్ క్రోనోస్ కాబట్టి క్రోనోస్ టైమ్ లాస్ట్కి వచ్చేసి నేను అక్కడికి నేను ఇక్కడికి తీసుకుపోవాలా కైనోస్ గా బట్టుకోవాలా కష్టం చాలా కష్టం నేను చెప్తున్నా ఎందుకంటే సంపూర్ణంగా శరీరంలో కట్ట నానిపోయినావు ఆడికి వెళ్ళిపోయినావు మూలకి అక్కడ నుంచి నేను తీసుకుపోవాలంటే చాలా కష్టం అర్థమవుతుందా సైతాను ఆ లాస్ట్ వరకు లాక్డౌన్ పోతున్నాడు నేను చనిపోయి బ్రతికే వాళ్ళు తెలిసిన వాళ్ళ సాక్ష్యాలు నేను చాలా విన్నాను నేను నేర్చుకున్న ఒక లెసన్ చనిపోయిన వాళ్ళు వాళ్ళు బ్రతికినాక సాక్ష్యాన్ని చెప్తున్నారు ఏమేమి నీ పరిస్థితి నేను చనిపోయినాను ఒంటరిగా దూరం పోతుంది రోడ్డు ఎవ్వలేడు రోడ్డు మీద నేను ఒక్కడే పోతున్నాను సాక్ష్యాన్ని చెప్తుంటారు వాళ్ళు అంత మీరు సాక్షాల్ చనిపోయిన వాళ్ళ చనిపోయి తిరిగేసి బ్రతికిన వాళ్ళ సాక్షా వాళ్ళు చెప్తారు నేను పోతేనే నన్ను పోతేనేనూ పోతేనే ఇంత కూడా శబ్దం లేదు నిర్మానుషం ఒంటరిగా రోడ్ ఎంతో కిలోమీటర్ల దూరంలో నడుచుకుంటా పోతున్నాను ఎవరో ఎవరో పిలుస్తున్నాను నేను తిరగనీకి వస్తా లేదు తిరగనీకి వస్తలేదు నా బాడీ ముందుకే పోతుంది కానీ ఎంత దొరకలేదు ఎవరితో స్వరం వినిపిస్తుంది నాకు చిన్నగా వినిపిస్తుంది ఆ వాల్యూమ్ ఎంత తక్కువ పెట్టుకుంటే ఎట్లుంటుంది ఫోన్ చాలా తక్కువ వాల్యూమ్ ఎవరో పిలుస్తుంది పిలుస్తుంది తిరగదామంటే తిరగబుద్ది తిరగనీకి వస్తలేదు బాడీ తర్వాత ఎవరో గట్టిగా పిలిస్తే బలవంతంగా తిరిగినా వచ్చి మళ్ళా పడ్డాయి శరీరాలు అర్థమవుతుందా వాళ్ళ సాక్ష్యాలు విన్నప్పుడు నీకు అర్థమవుతుంది నేను చెప్పే పని ఏ ఫలం నువ్వు తినాలనుకుంటే అదే తింటవు ఈ రోగం నాతో పట్టు ఉంటుంది అంటే ఈ రోగం నేను చెప్పిన మీకు ఎన్నిసార్లు నా సాక్ష్యం ట్వంటీ ఇయర్స్ క్రితం డాక్టర్ నీకు డయాబెటీస్ నాకు ఉండదు అన్న నేను ఉండదు నా నోటికి నా నోట్లో రాదు శాపవచ్చును అటన్నా సార్ అటన్నా డాక్టర్ ఇప్పుడు నేను ఏం చేయాలి డాక్టర్ జీవితాంతం తిను టాబ్లెట్స్ సరే డాక్టర్ తింటావు అన్ని తింటావు అన్ని కృషించిపోయి శర్రమంతా ముసలి అయిపోతావు ఈరోజు ఈరోజు ఎవడు ముసలి రాల్లేదు ఇక్కడ ఎవరి మొక్కల మీద ముడతను రాల్లేదు ఇక్కడ మీద నవ్వుతున్నారు మీరు నేనేమో నోరు వాడమంటే నవ్వుతున్నారు ఇది నా జీవితంలో జరుగులుగాక ఎవ్వరు కూడా రోగాలకు రాదు నేను ఈ వాక్యం వాడుతున్నాను మీరు అర్థం చేసుకోలేదు ఇక్కడున్న వాళ్ళు ఎవరు సెప్ ఇది అక్టోబర్ కదా అక్టోబర్ లో ఎవరికి రోగం రావద్దు అక్టోబర్ లో ఎవరు సావద్దు మన వాళ్ళు అక్టోబర్ లో ఎవడు హాస్పిటల్ పోవద్దు ఎవ్వడు బ్లడ్ టెస్ట్ చేసుకోవద్దు అక్టోబర్ అంతా మీకు ఆశీర్వచన కరంగా ఉండాల మీ ఉద్యోగ స్థలంలో మీకు ఆశీర్వాదు మీ శరీరంలో స్వస్థతలు ఉండాలా ఏమి ఆగిపోయినాయో అక్టోబర్ లో బయటికి రావాలా తెరిచేస్తున్నాడు దేవుడు సైతాను మునికి ప్రయత్నిస్తున్నాడు యేసు ప్రభు తెలుస్తున్నాడు కావాలా లేదా చెప్పండి మరి ఓపెన్ అయిపోయిన ఓపెన్ అయిపోయిన మీకు రావాల్సిన ఓపెన్ అయిపోయినాయి నీ వాక్యం చెప్తుంది నీ నోటి ద్వారా సమృద్ధి గల జీవితాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు యోహన్ స్వార్థ పదోద్యా పదోవర్షం నేను ఈ లోకంలోకి వచ్చిందే సీమం ఇవ్వడానికి అది సమృద్ధిగా సమృద్ధి జీవితం ఇస్తే మీరు క్రోనోస్ పెట్టరా కేరస్ పెట్టరా కొంచెం జీవితం అంటే క్రోనస్ సమృద్ధి జీవితం అంటే కైరోస్ ఆత్మసిద్ధమే శరీరం సిద్ధంగా లేదు అర్థమైతుందా ఆత్మసిద్ద శరీరం సిద్ధం శరీరాన్ని ఎట్లా సిద్ధపరచుకోవాలనేది మన పాయింట్ మన సేవ పరిచర్ ఎంతదే మీరు ఆత్మలో బలపడతారు కానీ శరీరం ఇంకనే బలహీనంగా ఉంది దాన్ని మీరు ఛేదించుకోలేకపోతున్నారు దాన్ని ఛేదించుకోవాలా కాబట్టి నీ నోట్ లో ఏముందో నీకు గెలవాలనే నేను ఈ విషయాన్ని జ్ఞాపం రక్షింపబడ్డవారు గౌరపిల్ల రక్తంలో కడగబడ్డవారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వారికి దేవుడు అధికారం ఇచ్చాడు నీ నోట్ల నుంచి ఏమొస్తే అదే జరుగుతుంది మరి ఎందుకు మీరు మీ శర్ర బలహీనలతకి ఇంకా బానిసలైపోయినారు ఈ సత్యాల గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా కొంతసేపు ఎందుకంటే దేవుడు బహు రోక్షం గల వారన్న మీకు ఎన్ని సార్లు చూపించిన ఎన్నిసార్లు ఎందుకు అంటే విగ్రహార్థన మరీ రెచ్చగొడుతుంది విగ్రహాలను పూజించే వాళ్ళంటే దేవునికి ఎక్కడనే రోషం మీరు అనుకో నేను ఏం విగ్రహాలను పూజించాను బ్రదర్ మన ఎన్నిసార్లు చూపిస్తున్నాయో మతేశ్వర్త పదోద్యంలో నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించిన మీరు విగ్రహారధికులే మీరు విగ్రహారధికులే నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించిన పాసరైన చర్చనైన పాశరమనైనా సేవకులనైనా ఈ రోజు అది ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు భార్యనా పిల్లనా భర్తనా అత్త మామలనా ఏ శువ ప్రభు కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారా ఉద్యోగా నీ మొబైల్ ఫోన్ నా ఎక్కువ ప్రేమిస్తున్నాను ఎక్కువ ప్రేమ అంటే టైం పెడతావు ఈ పాయింట్ అర్థం చేసుకోండి ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎక్కువ టైం పెడతారు దేంట్లో దేన్ని ప్రేమిస్తే దాంట్లో టైం ఎక్కువ పెడతారు ఏం బ్రదర్ కాబట్టి ఐడల్ వర్షిప్ అందుకే దినంలో మాసంలో ఉత్సవ కాలంలోనూ సంవత్సరంలోనూ ఆచరిపోకూడదని గల్తీ రాష్ట్రపతిని చెప్పారు అవన్నీ విగ్రహాలు అప్పుడు నన్ను చాలా మంది తిట్టుకున్నారు ఎవడు ఏమన్నా తిట్టుకొని నేను చేసిన పని నేను చేస్తున్నా ఆమె అన్నారు ఎవడేమన్నా అనుకోని నాకు అనుగ్రహించిన పని నేను చేస్తా పోతున్నా ఎవడేమన్నా అనుకోని నాకు ఇచ్చిన పని నేను చేసుకొని పోతా ఎవడేమన్నా అనని మొక్క మీదనని ఎనకలనని ఎక్కడన్నా అనని ప్రాంతంలో అనుకోని నేను మటుకు నాకు అనుగ్రహించబడ్డ పిల్పుని నేను ముగించుకుంట తప్పదు నువ్వు కూడా అంతే కదా నేను చేయాల్సిన పని నేను చేయాల్సా ఇంకా నేను ప్రార్థనలో కనిపెట్టి తెలుసుకున్నాను నువ్వు ప్రార్థనలో కనిపెట్టుకుంటే సిద్ధంగా ఉన్నా వినడానికి నీకు ప్రార్థనలు కనిపెట్టి దేవుడికి బయలుపరచు నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను నీ కళ వచ్చి కూర్చుంటా నీ నీ నీతో తన తల మీద చేయబెట్టి చేయబెట్టి ప్రార్థన చేయించుకుంటా చెప్పు మళ్ళీ బయలుపరచబడుతుంది అర్థమవుతుందా ఎప్పుడైతే విగ్రహాల నుంచి మీరు విడుదల పొందుతారు మీకు వాటి మీద అధికారం ఇస్తాడు వాటికి బానిసలైతే వాటికి నీ మీద అధికారం ఉంటుంది ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోలేదు ఎప్పుడైతే విగ్రహాల నుంచి మీరు దూరం అవుతారో అందుకే పిల్లలారా విగ్రహాల విగ్రహాలతో జోలికి పోకూడన్నాడు పరిదల పద్ధతి గల ఎందుకు దాని దగ్గర పోతే ఒక్కసారి దానికి నీ మీద అధికారం వస్తుంది ఒక్కసారి దానికి నీ మీద అధికారం వచ్చిందంటే కడపట్ట స్థితి నీ భయంకరంగా ఉంటుంది బహు భయంకరంగా ఉంటుంది కాబట్టి ఈ లోకం దీనిలో ఉన్న దేని నైన్ ఇది విగ్రహంగా తయారైంది ఇది ప్రోనోసు అనేది ఒక విగ్రహంగా తయారైంది దేవుడు గతంలో చూపించిన మీ పూర్వీకుల మందిరాలు మీరు పూర్వీకులు సమర్పించిన మీ కుటుంబ పేరీలను ఒక ప్రేరణ నేను ఎటవాటి నుంచి విడుదల మీ మీ ముతాతలు మీ ఇంటి పేరుని ఒక సైతానికి అప్పగించను అందుకు నీ కా నీ జీవితంలో బర్కత్తు ఉండదు నేను చెప్పేస్తున్నా నీ జీవితంలో సమాధానం ఉండదు నీ జీవితంలో ఎంత చేసినా నీకు తృప్తి ఉండదు నీ రోగాలు నిన్ను విడిచిపెట్టి పోవు నీ పిల్లలు నీ మాట వినరు ఎందుకు అంటే నీ రక్తంలో ఉంది ఆ ఉడంబడిక నీ పాపలు మీ ముత్తాతలు చేసిన వడంబడిక సైతాన్ శక్తులతో నేను కన్నారా చూసిన మా ముత్తాతలు చేసిన ఆ యొక్క నేను అందుకే చెప్తాను మీకు సిక్స్ అవర్స్ ప్రార్థనలుంటే నీకు చూపించాడా దేవుడు ఈ విషయాలు అవర్స్ ప్రార్థనలుంటే ఎందుకు చూపించాడు తప్పక చూపిస్తాడు ఎందుకంటే నువ్వు క్రోనోస్ నీకు చూపిస్తాడు నువ్వు కైరస్లో కూడా నీకు ఆత్మ ఆత్మీయ స్థితి ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్లాలా అంటే నువ్వు అంత సమయం గడపాలి కదా ప్రతిసారి క్లాక్ చూసుకుంటావు అంటే ఎట్లయితే చెప్పు దాన్నే చూస్తాడు అవునగా ఇంకెప్పుడు చెప్తాడు ఈ బ్రదర్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడని వాచ్ చూస్తా ఉంటాను నేను అందుకే వాచ్ కట్టుకోను ఈ రోజు కట్టుకున్నాను ఈ రోజు కట్టుకునే కానీ చూడలేదు పొద్దుటే చూడలేదు వాచ్ నిజంగా చెప్తున్నాను అవసరం ఉంటుంది నీకు ఎందుకంటే నువ్వు పని చేసుకుంటా నీకు అవసరం ఉంటుంది ఈ ఆయన నీ పని చేసుకుంటా ఈ లోకంలో నువ్వు ఆయన పని చేస్తున్నావు అక్కడ ఆ విషయం అర్థం చేసుకోండి కాబట్టి నీకు దుష్ట శక్తుల మీద అధికారం నీకు ఇస్తున్నాడు ఎందుకంటే ఇదిగో సర్వం తెలంగా అధికారం ఇచ్చిన శత్రువు బలం మీద నీకు అధికారం ఇచ్చినా మన ఎక్కడ వాడిన చెప్పండి ఎందుకు వాడతలేవు నీకు భయం ఉంది ఎందుకు భయం ఉంది నువ్వు ఇంకా శారీరకంగా ఉన్నావు వాని మీద నువ్వు విజయం పొందాలా ఆడు ఆల్రెడీ వాని మీద ఏసు ప్రభు విజయం పొంది నీ చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అని రోమరాష్ట్ర పత్రిక ఎన్నిసార్లు చూపిస్తుంది ఆ విజయం నీ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు నువ్వు దాన్ని అమలు ఆయన పొందిన గాల చేత స్వస్థత ఈ రోజు స్వస్థతనే లేదు చర్చిలో పాస్టర్కే రోగం పాస్టర్కే బీపీ పాస్టర్కే డయాబెటీస్ పాస్టర్కే హార్ట్ ప్రాబ్లమ్స్ పాస్టర్లకే క్యాన్సర్ నేను వస్తే ప్రార్థన చేసిన నేను పాస్టర్ క్యాన్సర్ ఉంది సంపద పరిచయం చేసిన పాస్టర్ చేపట్టుకుని ప్రార్థన చేసిన గెట్అవుట్ ఆఫ్ ఇంట్లో దాని మీద నీకు అధికారం ఎప్పుడు ఇస్తుంది చెప్పండి మీరు కైరోస్లో పోతే గాని రాదు బాగా అర్థం చేసుకోండి మీ ముత్తాతలు ఆ దానికి అర్పించారు ఆ ఇంటి పేరు వాడంటాడు ఎంతమంది ఒక నేను ఒక విషయం మిమ్మల్ని అడగలనుకుంటా ఎంత ఇప్పటికి కూడా కళలు వస్తా ఉంటాయి పూర్వీకులు ఎవడో తాతను ఎవడను ఎవడో ఒక స్త్రీను ఎవడో ఒక పురుషుడు నీ కళలకు వస్తా ఉంటాడు నీ దగ్గరికి ఎవడో ఒకడు ఎవరో ఒకరు మర్యాదతో మాట్లాడతారు ఎవరో ఒకరు ఎవరో ఒక స్త్రీ నీతో పండుకున్నట్లు కళలు వచ్చింది ఎవరికన్నా ఎవరో ఒక పురుషుడి నీ కళలో ఎవడో ఒకడు ముసలవుడు ఎవడనొస్తుండో ఎవడో ఒకడు వస్తున్నా లేదా ఏదో ఒక జంతువు అనగా అనిపిస్తుంది లేదా గొర్రెనో మేకనో గొర్రెనో ఎద్దునో ఏదో ఏదో ఒకటి కలలో ఏవో ఒకటి బ్రదర్ నాకు పీడకల వచ్చింది బ్రదర్ అని పొద్దున్నే ఫోన్ చేస్తారు ప్రేయర్ చేయమని నీకు తెలియదు నీ బ్లడ్ లో ఉంది ఇంకా ఆ వడంబడిక మీ తాత చేసిండు ఒక కోడెనో ఎద్దునో ఏదో అర్పించి ఆ దేవత నేను నా కలారూసిన నేను మా ముత్తాతలు అర్పించేదాన్ని కాబట్టి ఈ రోజు నేను క్లోజ్ చేస్తున్న ఈ వాక్యం ఇంకా మళ్ళీ నేను తర్వాత చెప్పాను ఈ వాక్యం ఈ రోజు నుంచి మీరు అమలు పరుచుకొని మీరు పోయి చెప్పండి ఎక్కడెక్కడ పోతారో ఇవి రిలీజ్ చేయండి నేను చూపించిన యేసు మాట్లాడిండు గిద్దేవన్తో నేష్ మృతకాలం క్రిందట ఏమని మాట్లాడిండు గిద్దేన్ నువ్వు యుద్ధానికి పోతున్నావు ఇప్పుడు నువ్వు యుద్ధంలో గెలవలేవు ఎందుకు తెలుసా మీ తాతలు అర్పించే దేవత మీద నువ్వు ఎట్ట యుద్ధానికి పోతావు రే పిచ్చోడా నా మీదకి యుద్ధానికి వస్తున్నావు నువ్వు నా అధీనంలో ఉన్నావు అంటది సైతాన్ కాదు దేవుడు ఏమన్నా తెలుసా గిద్యోన్ ఈ రోజు మీ తాతలు స్థిరపరిచిన ఆ ఎరెక్ట్ చేసిన ఆ కుటుంబ ఆల్టర్స్ ఆ మీ పితరులు అర్పించి సమర్పించిన ఆ మందిరాలని నువ్వు కూలగొట్టకపోతే నీకు నేను యుద్ధంలో విజయం ఇవ్వదు నేను ఇవ్వలేను నా హ్యాండ్స్ ని నువ్వు తాళమేసి పెడుతున్నావు మీ ముత్తాత్తలు చేసిన పనికి ఆశ కూడా అదే నేర్చుకుండు ఆశా నేర్చుకున్నాడు మా తాతలు కట్టిన బయలుదేవత అశల దేవత గోపురాలని నేను కూలగొట్టాలా కానీ లోకమంతా రాజుకు వ్యతిరేకంగా ఉంది దేశమంతా గిద్యోనికి వ్యతిరేకంగా ఉంది గిద్యోన్ తెలియగలడు అందరు నిద్రపోయటొట్టేసి రాత్రి ఆశ బాహాటంగా డేయటానికి కొలగొట్టిన అధికారం కదా రాజు నేను నేను చెప్పినట్టు చేయాలంతే కులగొట్టే ఏలే చేసినా లేదా నేను విగ్రహం కొలగొట్టినా లేదా గోపాల పవర్తలను కంప్లీట్ నిర్మూలించాలని నీవు అది తీర్మానించుకోవాలి ఎట్లా నువ్వు మీ పితరులు కట్టిన ఆ గోత్రాలని గోపురాలని కూలగొట్టగలవు ఇది భయంకరమైన యుద్ధం నేను ఎప్పుడు చెప్తా ఉంటా సేవ జీవితం ఆత్మీయ పోరాటం ఏదో హలలిగా పాడలు పాడుకుంటే కాదు ఆ ఆత్మీయ ప్రపంచంలోకి పోయి నువ్వు వాంట యుద్ధం చేసి నీ కుటుంబ పేరు ఈ రోజు నేను నేర్పుతున్న ప్రే ఈ కుటుంబ నీ పేరు అక్కడ వాడు వడంబీగా తీసుకోండి మీ ముతాతలు అక్కడ నుంచి వాడిని తను యుద్దం చేసి ఆ పేరుని లాక్కొని రాకపోతే మీ పిల్లల జీవితంలో సమాధానం ఉండదు వాళ్ళు ఏమి చేసిన వాళ్ళకి బర్కత ఉండదు వాడి చదువులు సరిగ్గా ఉండవు వాళ్ళ ఉదయం సరిగా ఉండవు వాళ్ళ హెల్త్ సరిగా ఉండవు ఏమి చేసిన బాధలే వేదనలుంటాయి నీకు తెలియదు ఏం ప్రవ్వా ఏం ప్రవ్వా ఎందుకు ప్రవ్వా ఎందుకు ప్రవ్వా అంటావు గానీ ఈ సత్యం నీకు తెలియదు బైబిల్ ఉంది కదా వాళ్ళు చేసారు మీరు చేస్తే అదే నీకు నువ్వు రక్షణ పొందినవు ఈరోజు నీకు అధికారం ఎందుకు ఉంది అంటే నీకు ఈ వాక్యం విడుదలైంది ఈ వాక్యం విడుదల కాకపోయింటే నువ్వు ఇంకొక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇట్లనే జీవించటం అంత పోగొట్టుకోని ఇరవై సంవత్సరాల తర్వాత వస్తున్నావు మళ్ళా నా జీవితంలో చాలా లేట్ అయింది ట్వంటీ ఇయర్స్ క్రితం అంటే లేట్ అయింది నాకు బట్ మీ జీవితంలో ఇంక అంత కూడా లేట్ కావద్దు ఆ పిల్లల జీవితంలో అంత లేట్ కావద్దు వాళ్ళు ఇప్పుడే తెలుసుకోవాలి ఈ సత్యం మీరు దీన్ని ఉచ్చరించడం నేర్చుకోవాలి నీ నోటికి పవర్ ఉంది అర్థమవుతుందా నా గ్యాప్నకాడి ట్వంటీ 20 ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కిస్తాం ఇట్లా మోసుకొచ్చారు హెచ్ఐవి పేషెంట్ ని మొత్తం కునిగిపోయింది బక్కగా అయిపోయింది ప్రార్థన చేస్తే నిలబడి మూడో రోజుకి లేచి సేవ చేస్తున్నాడు ఇంకొక సిస్టర్ అట్లనే మోసుకొచ్చారు మొత్తం బక్కగా అయిపోయింది హెచ్ఐవి ప్రేయర్ చేస్తే బాగా అయింది నేను చెప్పొచ్చు కదా సిస్టర్ మీరు ప్రోటీన్ ప్రోటీన్ డ్రింక్స్ తాగండి బీకాంప్లెక్స్ టానిక్స్ తాగండి యాంటీబయాటిక్స్ వేసుకోండి ఈ మందులు వేసుకోండి ఆ మందులు వేసుకోండి చెప్పచ్చు కదా నేను ఆ రోజుల్లో చెప్పలే ఈ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నాను ఎందుకో పసిపిల్లలకి పసిపిల్లలకి చెప్తాను కడుపున ప్లేస్ వేరే అంటే లాక్టోజ్ ప్యాసలైస్ టాబ్లెట్ నీరసంగా ఉంది కంటి చూపు సరిగ్గా లేదు బ్రదర్ అంటే విటమిన్ ఏ ట్యాబ్లెట్ తీసుకో లేకపోతే క్యారెట్లు బాగా తిను బ్రదర్ ఇట్లా చెప్తుంటావు పసిపిల్లలకు సంబంధించింది నువ్వు ప్రేయర్ చేస్తే కదా నాకు ఇప్పటికి కూడా అర్థాలు లేవు సార్ నేను మళ్ళా కొన్ని వేల పేపర్లు చదువుతా వాళ్ళకి తెలుసు కొన్ని లక్షల పేపర్లు చదివి నేను ఇంతవరకు ఈ రోజు కూడా ఎన్ని ఒక్కొక్కసారి మూడు వందల నాలుగు వందల నేను కరెక్షన్ చేస్తాను బస్సులో కూర్చొని అది మళ్ళీ ఇట్లా షేక్ నాకు ఇప్పటికీ అన్ని బైబుల్ అక్షరాలు కనిపిస్తాయి కైరోస్ లో ఉంటేనే కనిపిస్తాయి క్రోనోస్ లో ఉంటే కనిపించవు అద్దాలు తెచ్చుకోవాల్సి వస్తాయి అర్థమవుతుందా దేవుడు అన్ని చూపిస్తా ఉంటాడు పసిపిల్లలాగా ఉండే వాళ్ళకి పసిపిల్లలాగానే పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళలాగానే నువ్వు ఆత్మలో తండ్రి దిశకి ఎప్పుడు ఎదుగుతావు దశకి ఎప్పుడు ఎదుగుతావు నువ్వు ఇంకా శరీరంలో నువ్వు తండ్రి దశకి ఎదిగినవేమో పెద్దవాడివైనమో పెద్దదానేవైనవేమో కానీ ఆత్మలో ఎప్పుడు నువ్వు ఆ దశకి ఎందుకు నీ శరణము ఇంకా ఫలభరితంగా లేదు ఎందుకు నీ జీవితం ఇంకా ఫలభరితంగా లేదు నీ తా తల్లి చేసిన పనికి వాళ్ళ తప్పులేక పెడతలేం తండ్రుల దోషం పిల్లల మీద ఉండదు కానీ రక్తంలో పట్టు ఉడంబడిగా ఉంది నువ్వు రక్షణ పొందిండవు నీ ఆత్మరక్షింపబడింది కానీ నీ శరీరం నీ యొక్క సోల్ నీ ఆత్మరక్షింపబడింది నీ సోల్ నీ ప్రాణం వాణి చేతి ఆధీనంలో ఉంది అందుకు స్వస్థత వస్తలేం అందుకు నీ చెడు రోగాల నుంచి చెడు అలవాట్ల నుంచి నువ్వు విడుదల పొందుకోలేవు నీకు ఇష్టమే విడుదల పొందాలని నీ అలవాట్ల నుంచి ఇష్టమే నీకు విడదల పొందలని కానీ నువ్వు పొందలేకపోతున్నావు ఎందుకు మీ తాతలు ఎవరో అలవాట్లు చెడు అలవాట్లు ఆ బ్లడ్ లైన్లకెళ్ళి నీకు వచ్చేసినాయి ఆ అలవాట్లు వాళ్ళు సీరెలు తాగటం లేమో వాళ్ళు త్రాగటం లేమో వాళ్ళు వ్యభిచారం చేసేటం లేమో అవన్నీ అలవాట్లు ఈరోజు ఎందుకున్నాయి అలవాట్లు ఎందుకంటే ముత్తాతలు చేసినవి వాళ్ళ దేవతలు వాటిని ప్రోత్సహించినాయి అన్యాల్ల దేవతలు అట్లా ప్రోత్సహిస్తాయి త్రాగుడు తాగడానికి విభిచారానికి ప్రోత్సహిస్తా ఉంటాయి ఆ బలహీనతలు మనుషులలో ఇప్పటికొనే బ్లడ్ లో ఉంటాయి అవి నేను చెప్తున్నా అందుకే బ్లడ్ లెవెల్ లో మీకు స్వస్థత రావాలి కాబట్టి మీరు మీరు ఈ దినము ఈ అధికారం బదుకులేకపోయిన చూపించిన లాస్ట్ టైం చూపించిన ఎట్లా మీరు ప్రార్థనలో ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక ఎన్నిసార్లు చూపిస్తా ఉంటాడు సర్వాంగ కవచం ధరించుకోవాలా తల నుంచి వరకు కవచం ధరించుకోవాలా సేవ జీవితం అంటది మొత్తం ధరించుకొని లాస్ట్ కి ఆత్మ కట్గం విశ్వాసం అనే డాలు పోయి ఆల్టర్స్ మీద పడండి మీ మూతాతలు కట్టిన ఆల్టర్స్ మీద పడాల ఎట్లా పడతారు చెప్పండి ఎక్కడుండి మూడు వందల సంవత్సరాలు నాలుగు మీ తాతలు ఎక్కడ కట్టినరో ఎంత మందిరాయి బలి అర్పించి రక్తంగా అర్చిడు మీ పక్షంగా మీ పిల్లల్ని సమర్పిస్తున్నాం మా పిల్లల్ని మా తరాలను సమర్పిస్తున్నాం మా పిల్లల్ని చల్లగా చూడు తల్లి అని అర్పించిడు తల్లికి వాడు ఎట్లా తండ్రి కాలేడు కాబట్టి తల్లిలాగా సెటిల్ అయ్యింది లోకంలా వాడు ఎప్పుడు తల్లి కాలేడు తండ్రి కాలేడు ఎందుకంటే తండ్రి మన ప్రా ఒక్కడే కాబట్టి ఎట్లా వీళ్ళు తండ్రిలాగా గుర్తించారు కాబట్టి అట్లీస్ట్ తల్లిలాగానే సెటిల్ లోకమంతా తల్లిలాగా ఉండి వాడు నీ ఆరాధన అంతా క్రైస్తవ జీవితంలో సంఘము కూడా తల్లినే సంఘం తల్లినే కదా నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు నా సహోదరులు ఎవరు అన్నాడా ఏసు ప్రభు చర్చు తల్లి ఆ సత్యం అర్థమైనప్పుడు ప్రసవించేది తల్లి అంటే ప్రసవించేది ఆరాధన పొందుకునేది కాదు వాడు అట్లా మోసగించడో చర్చ్ ని ఆరాధిస్తుంది ఈరోజు మనుషులు మా చర్చ్ మా చర్చ్ మా చర్చ్ మా చర్చ్ మా చర్చ్ మా చర్చ్ ఏం అంత ఉత్తదే మనుషుల హస్తల చేత నిర్మించబడ్డ ఏ మందిరంలో నేను నివసించానన్నాడు దాన్ని బట్టి ప్రాకలాడుతుంది ఈరోజు చర్చ్ అనేది మనుషులు నీ మందిరమే నేనుండగా పాట పాడలే ఎన్నిసార్లు గ్రహించలేదు మనం పాట పాడేటోడు కూడా మళ్ళీ చర్చికే ప్రార్థిస్తాడు బిల్డింగ్ కే ప్రార్థిస్తాడు అట్లా క్రోనోస్ లో చిక్క ఎప్పుడు బయటకు వస్తాం ఎప్పుడు బయటికి రాదు ఎవడు ప్రార్థన చేయడ ఏదైనా దేవుడు నీకు ఈ యొక్క అధికారాన్ని ఇచ్చిండు ఈ అధికారాన్ని నువ్వు వాడుకోవాలా నేనేం చేయాలంటే దేవుడు దహించగ్లే కదా మన దేవుడు దహించి అగ్ని కదా మన ఆయన బిడ్డరు అగ్నిజ్వాల అగ్ని జ్వాల వాక్యం చూపిస్తాను నేను మనం అందరము అగ్ని అగ్ని జ్వాలలం అక్కడి నుంచి వస్తుంది ఆ దహించు అగ్ని అయిన మన ప్రభు నుంచి పుట్టిన అగ్ని జ్వాలలం మనం ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా మొత్తము ధరించుకోండి కవచం సర్వంగా కవచం ధరించుకొని మోకాళ్ళుండండి యుద్ధం అంటే మోకాళ్ళు ఉండడం ఈ సత్యం అర్థమైన ఎప్పుడు మోకాల నుంచి పెట్టేవాడు నువ్వు తీర్మానించుకోవాలని ప్రార్థన నా లైఫ్ అంతా నేను మోకాల మీద ఉంటాను ప్రభుత్వం తీర్మానించుకున్నాను నేను ఎట్టి బస్సులో కాంప్రమైజ్ గా నా మోకాళ్ళు పోయినా రాళ్ళు అయినా మోకాళ్ళ నేను మట్టు మోకాళ్ళ నుంచి జరగను అని తీర్మానించుకోవాలి ఎన్ని గంటలైనా మోకాల మీద ఉంటాను అని తీర్మానించుకోవాలి రక్తం ప్రసరించకపోని ఆయననే అతనే ఉంటాను శరణి ఛేదించుకోవడం ఎందుకంటే క్రోనోస్ నుంచి నువ్వు కెరోసా పడుతున్నావు బయట పడుతున్నావు బయటికి పడితేనే నీకు బాగా అర్థం చేసుకోండి నీ దగ్గర ఉన్న అగ్ని ఆ పూర్వీకులు స్థాపించిన ఆ దుష్ట శక్తుల యొక్క మందిరాల మీద పడునుగాక ఈ ద మీరందరు పడండి ప్రార్థనలో మీ నుంచి వచ్చే అగ్ని పోయి దాన్ని అటువంటి అనుభవంలోనికి మీరు పోవాలా మీరు చూస్తారు దర్శనం ఇచ్చిన మీరు కళ్లారా చూస్తారు వాటిని మీ ఆత్మీయ కళ్ళకి అవి కనిపిస్తుంటే నేను ఇవన్నీ చూసినవని చెప్తున్నాను అగ్ని చూసిన వాడిని రక్తం చూసిన వాడిని చేస్తున్నావు రక్తం చూసిన వాడిని సమాధి మనం తెలిసి నీకు సమాధి తొట్టి అంటే వాప్సం తొట్టి వాప్సం తొట్టిలో నేను మునిగినప్పుడు నేను రక్తం చూసిన రక్తంలో మునిగిలేస్తున్నాడు మీకు కూడా చూపిస్తాడు దేవుడు భారత చేసుకుని క్రోనోస్ లో ఏమవుతుందో తెలుసా మీరు సమస్తాన్ని పెంట కుప్పగా ఎంచుకుంటారు ఆ రోజు నుంచే నీ సేవ స్టార్ట్ అవుతుంది నేను చెప్తున్నాను ఎప్పుడైతే సమస్తాన్ని నువ్వు పెంట ఎంచుకుంటావో నీ ప్రార్థనలో విశేషమైన కర్ర జరుగుతాయి కాజ్ కాకుండా ఉండాలి సమస్తాన్ని ఎప్పుడు పెట్టకుప్పగ ఎంచుకుంటావు నీ శరీరం మీదకి ఏదొచ్చినా నువ్వు పట్టించుకో ఏ వాంచలకి ను కాంప్రమైజ్ కావు నేను ఎవ్వరు చెప్పలేదు ఈరోజు చెప్తున్నా నేను మీరు ఇప్పుడు మీరు అన్ని రాళ్లు నమ్మలే దశకి ఎదగాలని నా ఆశ నా యవన కాలంలో బైబుల్లో ఉన్న వాళ్ళకి ఎట్లా జరిగినాయి నాకట్ట జరిగినాయి యోసేపుకి ఎట్లా జరిగిందో జరిగింది దావీకి వచ్చిన అవకాశం నాకు వచ్చింది కానీ నేను దావిదీ గురించి నేర్చుకున్నాను యోస్ట గురించి నేను నేర్చుకున్నా కాబట్టి ప్రార్థనతో దాన్ని తప్పించుకున్నా అది ఏమంటారు దాన్ని సర్పం ని ఎంట పడతా ఉంది అది కదా కానీ అది వదిలేసింది నువ్వు చావాల్సింది ఎప్పుడో యాక్చువల్ ఏ రోజో చనిపోవలసింది కానీ ఈ బోధ తట్టు తిరుగుతావు అని తెలుసు అంటే నీ ద్వారా విశేషమైన సేవ జరుగుతుంది మీ కుటుంబంలో ఎవరి వారు జరగదు సేవ నాకు తెలుసు నేను నిన్న ప్రార్థన చేసుకుంటే నాకు అది పిల్లలేదు నీ సేవ విధానము టోటలీ డిఫరెంట్ విధానం అనిషి నీ మీద నేను అసూయపడేది లేదు పుల్లిపడేది అసలేదు ఎవడి నాగలి ఎందుకన్నా వీడు ఇక్కడికి వచ్చి పడింటా అనేసి వాడు దుఃఖపడుతుంది వచ్చి కేబిపిఎం చేతికి దొరికింట వీడు అన్ని రిలీజ్ అయిపోయినాయి అన్ని రిలీజ్ అయిపోయి కేబీపీఎం నేను అందుకే మీకు అందరు చెప్పిన కేబిపిఎం పేరు వాడుకోకండి చెప్పినా లేదా మీ పేర్లు మీరు పెట్టుకోండి మీ సేవ మీదే వెళ్ళిపోండి ఎవరు మినిస్ట్రీ వాడిదే అట్లా పోవాలా ప్రపంచం అంతటా మీరు విస్తరించి వెళ్ళిపోవాలా మీకు దేవుడు న్యాయబద్ధంగా అధికారం ఇచ్చండి ఎందుకంటే ఈ వాక్యం రిలీజ్ అయింది ఏంటది నీ నోటి మాటకి శక్తి ఉంది నువ్వు బ్రతుకుతావు ఆ బ్రదర్ ఫోన్ చేసి నా కొంతకాలం కిందట అన్నా నేను టెస్ట్ చేస్తే ఫోర్టీన్ హిమోగ్లోబిన్ ఉంది అన్నాడు బాగా అర్థమవుతుందా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అంత ఉండదు సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎయిట్ అంటే ఎట్లుంటుంది నీ పరిస్థితి ఒక్కసారి షేక్ ఇస్తున్నావు నువ్వు జలకిస్తున్నావు ఆయనలో ఉన్న దురాత్మ పరిగెత్తిపోతుంది ఆయన నేను సావు సాగు తీసుకొస్తామంటే నువ్వు సావు అని చెప్పి నన్ను నిలగొట్టి వీడు ఇక్కడి నుంచి ఆయన రాత్రి నన్ను వచ్చి సతయించని ప్రయత్నిస్తా ఉంటాయి కానీ నేను వాళ్ళకి కదా నేను కైరోస్లో ఉంటా కదా క్రోనోస్లో ఉంటే రాత్రి వచ్చి గొంతు పిలుస్తూ ఉంటాయి కాళ్ళు కూడా విసుకుతాయి పిచ్చుకుంటాను నేను కాళ్ళు బాగా ఒకప్పుడు గొంతు పిసికి కాళ్ళు పిసుకుతున్నాయి నడుము పిసుకుతున్నాయి అనిపిస్తు ఇప్పుడు పిసుకుత లేవు ఎందుకంటే నేను ప్రార్థనలు వెళ్ళిపోతా కంపల్సరీ నిద్రపోక ముందు మోకళ్ళ ప్రార్థన చేస్తాను ఎంత లేట్ అయినా గాని ఎక్కడ పోయిచ్చినా గాని అలసిపోయినా కాని ఏ ప్రార్థన చేసినా కదా లేదు వాడు నేను మోస పెడుతుంది ఇది పరిశుధాత్మ స్వరం వినడం ఎట్లా వాళ్ళు మాట్లాడు పరిశుధాత్మ మాట్లాడుతుంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హోలీ స్వరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ ఈ ఆలప ఈ ఆలపన ఈ తలంపి అప్పుడు నువ్వు అలవాటు పడతావు స్వరం మిరణానికి అలవాటు ఉంటావు కాబట్టి నువ్వు ఈ విషయం అర్థం చేసుకోవాలా పరిశుధాత్మను మనందరినీ ఆత్మీయ సమయంలోనికి తీసుకొని పోవాలనుకుంటా అంటే పర్లోకపు మీరు భూలోక సమయంలో ఉంటారా పర్లోక సమయంలో ఉంటారా మీ తీర్మానం పర్లోక సమయంలో ఉంటే మీ సమస్యల మీద మీరు సున్యాసంగా విజయం పొందుతారు నేను మీకు జనసేలో నా కాలేజ్ డేస్ లో ఒక దగ్గర ఎనిమిది మంది నన్ను పట్టుకున్నారు థర్టీ నైట్ మీకు తెలుసు థర్టీ నైట్ ఏం జరుగుతుంది సార్ థర్టీ ఫస్ట్ నైట్ పాత నుంచి కొత్త సంవత్సరానికి అడుగు కదా అందరు తాగుతారు అన్న నన్ను బలవంతంగా నేను ఆఫీస్ నుంచి ఎండికి పోతున్నా లేదా సార్ మీరు రండి సార్ మీరు రండి సార్ కూర్చోండి సార్ అనేసి తీసుకోపోయి ఒక్క ఫోటోలో కూర్చిట్టు నేనన్ను లేదు నేను వెళ్ళిపోదా నేను చర్చకి అటెండ్ కావాలా ఇది అయిపోతుంది అయిపోతుంది అనేసి వాళ్ళందరు స్టార్ట్ చేసారు నేనన్ను నేను మట్టుకు తాగను మరి మాకు కంపెనీ అంటే స్ప్రైట్ ఇవన్నీ మోసం అన్నట్టు స్ప్రైట్ తాగా అలాపోతా వాడికి అలా వాళ్ళ సహవాసమే డేంజరస్ సహవాసం ఎట్లన్నా నేను తప్పించుకోవాలా వాళ్ళు ఒక్క డకెన్ తాగు ఒక్క డ్రాప్ దాగు మా మా సంతోషం కొరకు ఒక్క తనుదని నేను డకెన్తో పాటు అందరు పడింది అడకెలు పరిగెత్తి నువ్వు తీర్మానించుకోవాలా నువ్వు తీర్మానించుకోవాలంటే నీ ప్రభువు బహు గొప్ప దేవుడు భవిష్యత్తులో నీకు ఒక స్పెషల్ సేవ ప్రతి దశలో నిన్ను తప్పించాలని సిద్ధంగా ఉన్నాడు కానీ సిద్ధంగా ఉన్నావా తప్పించుకోవడానికి యో యహోషపాత చేసిన తప్పు నువ్వు జయద్దు వియముంది ఆహాబుతోని వియ్యం ఉందినంత మాత్రం నా ప్రజలు నీ ప్రజలే నా సైన్యం నీ సైన్యమే నేను నీవాడనే అట్టాడా అట్లేటావు నువ్వు రాజువి ని ప్రజలకి చెప్పకుండా నువ్వు నిన్ను ఎట్లా సమర్పించుకుంటావు ఒక సైతాన్ మనిషికి సమర్పించుకోవడం వలన యుద్ధానికి బేస్ ఆల్మోస్ట్ చనిపోయాండు యోషపా అందరూ వీడే రాజనిషి ఆయన దగ్గరకు వచ్చేసారు కేర్ అప్పుడు ఏడ్చిండు ప్రభు నన్ను నన్ను రక్షించే ప్రభు అంటే అరే వీడు రాజు కాదు అని అందరూ వదిలేసిపోయింది పోయి ఆహాబు కొరకు ఆహాబు బహు తెలివిగలడు కాని బుద్ధి లేని వాడు బుద్ధి అని కనేకడు బహు తెలియగలవాడు అడేం చేసిండు సామాన్య మనిషిలాగా డ్రస్ చేసుకుని బ్యాడు రాజులా కాకుండా ఎవడు ముక్కు ముఖం తెలినాడు ఆకాశం లెక్కి బాణం వదిలితే అది పోయి తగిలింది దీనికి ఆశ్చర్యమే లేదు యహోపోతలాగా నువ్వు ఉన్న తీర్మానించుకో కాంప్రమైజ్ కావకండి ఇది ఆత్మీయ పోరాటం మీరు తెలియకనో తెలుసో ఇలా వచ్చేసారు ఇంకా వాపస్ పోలేరు మీరు కాని మంచి పని అయితే చేశారు వచ్చి కొంచెం కష్టం ఇరుకు ఇరుగు మార్గం కదా కష్టపడండి ఇరుకు మార్గంలో పొడకన్నా లేదా స్ట్రైట్ టు ఎంటర్ ఇంటూ ద నేరో గేట్స్ అన్నదా లేదా యేసు ప్రభుత్వ నేను చెప్పాలనుకుంటున్నాను ఇది ఇరుకు మార్గం సిస్టర్ భరించుతారా లేదా బ్రదర్స్ ఉదయం నుంచి తిరుపతి ఎన్ని మొత్తం సీట్ అనేది ఇరిగేషన్ వెళ్ళొచ్చు హాలిడే కదా ఒక రోజు ఇంటి దగ్గర కదా సేవలు ఉన్న సిస్టర్లు కూడా భార్య కూడా అట్లనే చెప్తుంది కదా ఆమె కూడా సేవ పోతుంటది కానీ ఆమె ఒక రోజు హాలిడే కదా ఇంటి దాని కూర్చొని రెస్ట్ తీసుకుంటే బాగుంటది లో ఉన్నవానికి రెస్ట్ అవసరం లేదు నేను చెప్తున్నా క్రోనోస్ లో ఉన్నవానికి రెస్ట్ అవసరం నువ్వు అలసిపోతావు ఊరికే అలసిపోతావు ఏం పని చేయకుండా అలసిపోతావు నువ్వు గంట సేపు ప్రార్థనలో నువ్వు అలసిపో చెప్తున్నా నీకు ఆవలింత కూడా రాదు నేను ఛాలెంజ్ చేస్తాను కాబట్టి ఈ వాక్యం నేను త్వరలో ముగిస్తున్నాను నీకు ఈ సత్యం అర్థం కావాలా మీ కుటుంబాలు ఆశ్రయం పడాలా మీ కుటుంబాలు సమృద్ధులకు రావాలా మీరేం చెయ్యాలా మీ పూర్వీకుల రోగాలు మీరుకి రావద్దు మీ పూర్వీకుల ఇన్ఫర్టిలిటీ పదం పడుతున్న జాగ్రత్తగా మీ పూర్వీకుల దగ్గర ఉన్న ఇన్ఫర్టిలిటీ మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే మీరేం చెయ్యాలా మీరు పోయి యుద్దం ప్రకటించండి దాని మీద పడండి యేసు క్రీస్తు పరిశుధ నామ్నా శక్తులన్నీ కాలిపోవాల్సిందే యాక్చువల్ గా అవి కాలవ అవి చావీ ఎందుకంటే ఏశ మాట్లాడుతుంది గెలసీనియా ప్రాంతం దయ్యాలు మాట్లాడుతున్నాయి ఇంకా మా దినం రాలేదు కదా తీర్పు దినం రాలేదు కదా అప్పుడే మమ్మల్ని తీర్పు తీసుకు వచ్చేసినావా వాటికి కూడా తెలుసు ఈయన తీర్పు తెచ్చేవాడాలి రక్షింపబడ్డ మీరందరూ దుష్ట శక్తుల తీర్పు తీరుస్తారు మీరు సవాల్ చేయండి నా కుటుంబాన్ని విడిచిపెట్టకపోతే నేను తీర్పు తీరుస్తాను నీ మీద ఈరోజు తీర్పు నువ్వు మరణించాల్సిందే నువ్వు నరకానికి పోవాల్సిందే మమ్మల్ని పోనీయద్దు అని అవి గోజాడుతాయి నితాధం చేసుకోండి యోసేపుల్లాగా నువ్వు జీవించకపోతే అంత ధైర్యంగా నువ్వు దాంతో మాట్లాడగలవా దావిదరాజు ఎందుకు కట్టలేకపోయిండు మందిరం ఆయన బలీనతలు మనకు తెలిసి ఆశ ఉంది కాని బలీనత నువ్వు రాజు పని చేయమంటే సేవ చేయమంటే ఇంటి మీదికెందుకెక్కినావు ఎక్కొద్దు కదా పశ్చపడి కుమిలిపేడు కాని చివరి వరకు మరణించేంత వరకు దుఃఖం లనే తన జీవితాన్ని ముగించుకున్నాడు మనం అట్లుండదు మనం మరణించాం మీరు డిసైడ్ చేసుకోండి ఈరోజు ప్రనౌన్స్ చేసుకోండి ఈ నెల సెప్టెంబర్ లో ఏమి దేవుడు నీకు రోగం ఇవ్వలే ఏ బాధలు నీకు కలగలే ఆ వచ్చిన క్షణం నేను షేక్ చేసిన ఎంత నువ్వు ఈ అక్టోబర్ నెలలో కూడా నీకు ఏ రోగం రావడానికి వీల్లేదు ఈ ఉచ్చారా చేయండి నీ నోట్ నుంచి మీ పిల్లల విషయంలో నేను చేస్తా మా పిల్లల విషయాన్ని నేను ఉచరిస్తా పొద్దులేస్ ఏ దుష్టక్తులు వారి ప్రోగ్రెస్ ని ముట్టడానికి వీల్లేదు ఏ ధీమన్ స్పిరిట్స్ వాళ్ళ ఫైల్స్ ముట్టడానికి వీల్లేదు వాళ్ళ కెరియర్స్ ముట్టడానికి వీల్లేదు వాళ్ళ ఉద్యోగాలు ముట్టడానికి వీల్లేదు వాళ్ళ శాలరీస్ ముట్టడానికి వీల్లేదు వాళ్ళ ఎగ్జామ్ పేపర్స్ ముట్టడానికి వీల్లేదు మీకు తెలియదు ఈ కథ పిల్లలు బాగా రాసేస్తారు పర్చిల్ గా ఫెయిల్ మీకు తెలియదు ఈ కథ ఈ విషయం మీరు గ్రహించాలా డాక్టర్ల రిపోర్ట్ల మీద మీరు ఆధారపడుతున్నారు కాదు ప్రభు రిపోర్ట్ మీద ఆధారపడండి నీకు చేస్తనే ఉంది అక్కడ ఉంది వాగ్దనం ఈ వాక్యము నీ ఎముకలకు ఎమిసంది తత్తు అంతేనా స్వస్థతి వద రెండూనే బోన్స్ హీలింగ్ టు యువర్ బోన్స్ అని ఉంది స్వస్థత కూడా ఉంది అవి అర్థం చేసుకోండి మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ రీతిగా ప్రార్థన చేస్తారా ఎముకల నొప్పులునే బ్రదర్ మోకల నొప్పులునే బ్రదర్ నడుము నొప్పులునే బ్రదర్ నరాల నొప్పులునే బ్రదర్ మీరు ప్రొనౌన్స్ చేస్తలేదు చూసుకోండి ఈ రోజు నుంచి చేయడం ప్రాక్టీస్ చేయండి నేను అనేది ఏంటంటే ఒక బ్రత అట్లు చేసినా అన్న నిజంగా చేరిపేరేది నా గుండె కొట్టుకుంటుంది యాక్సిడెంట్ లో నేను చేయబెట్టి గుండెతో మాట్లాడినా నార్మల్గా కొట్టుకో అంటే స్పాట్ లో అయిపోయింది అని ఆయన చెప్తుండీ సాక్ష్యం ఒక సిస్టర్ ఫోన్ చేసింది అన్నా నేను ఇట్లా గవర్నమెంట్ మాకు ఇండ్లు ఇస్తుందంట స్థలాలు ఇస్తుంది నా పేరు మట్టు లేదు అక్కడ లిస్ట్ నా పేరు లేదు నేనన్నాను నా పేరు లిస్ట్ లో పోయి ఇప్పుడు పోయి ప్రార్థన చేసిపో అక్కడ పోయి చెప్తుంది అన్న నా పేరు లిస్ట్లోకి వచ్చిందన్న వస్తుంది అర్థమైతుందా మీరు ఉచ్చరిస్తలేరు కాబట్టి మీకు వస్తలేదు ఎందుకో తెలుసు మీకు ఇంకా అనుమానం ఈ వాక్యం మీద నాకు లేదు అనుమానం నేను ఆ డాక్టర్తో సవాల్ చేసిన ట్వంటీ ఇయర్స్ కితం నాకు ఈరోజు ఏ రోగం లేదు ఎందుకు లేదు నా గొప్పతనమా వాక్యం లో ఉంది ఆ పవర్ ఆ వాక్యాన్ని మనం వాడుకుంటున్నాం మరి కొంచెం సేపు ముందుకు వెళ్ళిపోదాం చూడండి మీ కుటుంబాలలో విశేషమైన అద్భుతాలు జరగాల మీ కుటుంబాలు షేక్ కడానికి వీళ్ళేదు ఇప్పుడు వచ్చిండ్రు సార్ ట్రాక్ మీ కుటుంబం ఏం పేరు నాకు తెలియదు మీ ఇంటికి పేరుంది కదా మీ ఇంటికి పేరుంది కదా ఇప్పుడు మీరేం చేస్తారు సైతాను శక్తుల నుంచి ఈ ఇంటి పేరుని నేను విమోచించుకుంటున్నాను ఏ ప్రిస్తున్నామని అరవండ్ ఒకసారి నేను సైలెంట్గా ఉంటా మీ ఇంటి పేరు పోలి పోగు కుటుంబం సైతాను పంధకాల నుంచి నేను విమోచించుకుంటున్నా ఈరోజు మీ పేర్లు మీరు తీసుకోండి మీ ఇంటి పేర్లు మీ ఇంటి పేర్లు మాకు తెలియదు వాళ్ళ ఇంటి పేరు నాకు తెలుసుకోవాలి నేను చెప్తున్నా శ్రీపల్లె ఫ్యామిలీ సైతాను పంధకాల నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నా ఏ సూపరిస్తున్నా మా ఇంటి పేరు మీరు చెయ్యకపోతే మటుకు నన్ను ఏమన్న రేపటి తినం నా ఎందుకంటే ఇది రిలీజ్ అయిపోయింది దేవుడు మీ జీవితంలో స్వస్థతలు చేకూరుస్తుండే ఇప్పుడు లేనివి ఏమేమి పోగొట్టున్నారో అవన్నీ రెస్టర్ అయిపోతున్నాయి ఈరోజు ఈ ప్రేయర్ అయిపోయింది అవన్నీ తరిమేసారు మీరు ఆల్టర్స్ అన్ని కూలగొట్టేసారు ఒకసారి పోయి చూడండి కళలో నేను చూసిన అది దాని తొకేషన్ దేవుడు ఆ దేవతని నేను కన్నాడు చూసిన దేవతని మా పూర్వీకులు పూజిస్తున్న దేవతని దాన్ని బాగా ప్యాంపర్ చేసి పెట్టిండ్రు బిల్లు మా ముత్తాతలు దాన్ని మొత్తం సముద్ర అగాధం లాగే తొక్కేయడం నేను కండారు ప్రార్థన చేయకపోయింటే అది కాకపోయాడు నేను చెప్తున్నాను నేను ప్రార్థన చేయకపోయితే అది కాకపోయాడు నా కుటుంబంలో మా అన్నదమ్ముల మధ్యలో నన్ను విమోచకుండా దగ్గరికి నిలబెట్టిండు అసలు మా తమ్ముడు కావాల్సింది నా తర్వాత కానీ అది నాలుగు వచ్చేసింది నాకు లేకుండా పరిచయం నేను సేవ చేస్తాను అనుకోలేదు ఎప్పుడు నా తర్వాత గంభీరమైన సేవ చేస్తారు అనుకున్నారు వాళ్ళకి విశేషమైన వరాలున్నాయి స్వస్థత వరాలు ఇన్స్టెంట్ హీలింగ్ వరాలున్నాయి వాళ్ళకి గంభీరంగా వాక్యాలు చెప్తారు నాకంటే గంభీరంగా వాక్యాలు చెప్తారు చల్లబడిపోయినారు ఎవరైతే పిలిచిండ్రో వాళ్ళ సేవలు నాకు పిలిపే కానీ నేనే పిలుచుకోను సేవ ఎందుకంటే తర్వాత గ్యాప్లోకి వచ్చింది అందరినీ పిలిచిన నన్ను ఏం సమర్పించలే మా అన్నను సమర్పించరు నా తర్వాతని సమర్పించరు వాళ్ళిద్దరు సేవ చేయలేకపోయారు వాళ్ళ పక్షంగా నేను చేస్తున్న సేవ చెప్తా ఉంటాను తల్లి అన్నదమ్ములకు చెప్పడం కష్టం కదా రక్త సంబంధులకు చెప్పడం కష్టం కదా సైతాన్ని అటగిస్తారు చెప్పనీయకుండా నీ బాధ్యత చెప్పడం ఖచ్చితంగా నువ్వు చెప్పాలా నీ బాధ్యత మూడు పాయింట్స్ ఎక్కడా నీ కుటుంబం చిక్కబడిందో అక్కడికి నువ్వు పరిగెత్తాల ఫస్ట్ పాయింట్ పరిగెత్తడం నేర్చుకోండి ఎంట పడి పరిగెత్తడం నేర్చుకోండి అది ఫస్ట్ పాయింట్ అని చెప్పాల్సింది రెండవ పాయింట్ దాని మీద విజయం పొందాలని మీరు దాన్ని స్వాధీనపరచుకోవాలి నీ శత్రువులో గౌలి స్వాధీనపరచుకున్నాడా లేదా వాడు నీ శత్రు సైతం పరిగెత్తండి స్వాధీనపరచుకోండి పరిపాలించండి పరిగెత్తండి స్వాధీనపరచుకోండి పరిపాలించండి కైరోస్ లో ఉన్న ప్రభావం అది అర్థమైతుందా ఎంట పడండి దుష్ట శక్తులు ఎంట పడండి ఇప్పుడు నువ్వు చెప్పాల సైతం నేను వాడు నా ఎంట పడడం నేను వాడి పడుతున్నాను మారిపోయింది ఛానల్ రూట్ ఇంతకాలము బ్రదర్ మంత్రాలు చేస్తున్నారు బ్రదర్ నా ఎంట బ్రదర్ ప్రార్థన చేయ బ్రదర్ అనేటోళ్ళు ఇప్పుడు ఉల్టా మీరు వాడి ఎంట తెలుసా వాడు ఓడిపోయింది ఎప్పుడో శిలో మీద దేవుడు వాడి మీద విజయం పొంది నీ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నీకు అర్థమైపోయింది నువ్వు వాడిని ఎంత పడతావు ఇప్పుడు ఏం జరుగుతావు తెలుసా వాడు బరిగితాడు నీ దగ్గర వచ్చి అక్కడికి వెళ్ళి వాడు ఏం చేస్తా తెలుసా ఎట్లా పడగొట్టాలా ఎట్లా పడగొట్టాలి ఈమెను ఎట్లా పడగొట్టాలి ఎట్లా పడగొట్టాలా ఎట్లా పడగొట్టాలా ఒక వాక్యం చూపించేసి నేను క్లోజ్ చేస్తాను దాని తర్వాత ఇంకా మనం ప్రేయర్ల కొన్నిసేపు కూర్చుంటాం మీకు ఒక విషయం నేను చెప్పాలా ఇటువంటి దయాలు సున్యాసంగా పోవు ను రక్ష పొందినా యాగో మనం ప్రార్థనతోను ఉపాస ప్రార్థనతోనే ఉపాసంతో ప్రార్థనతోనే తప్ప ఇవి పోవు ఎందుకు అంటే వాళ్ళు పక్కడబందీగా చేసి పెట్టారు మీ తాతలు ముతాతలు దాన్ని విరగొట్టాలా అంటే నువ్వు ప్రార్థనలో యుద్ధం చేయాలా తర్వాత భాషలలో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు నీ వచ్చే భాషలో మాట్లాడితే వాడు వింటా ఉంటాడు ఉండి షార్ట్ కట్స్ అన్ని పెట్టేస్తాడు నీ చుట్టూ వాడిని అర్థం కాకుండా ఉండాలంటే నువ్వు దేవుడితో భాషలో మాట్లాడాలని నేర్చుకోవాలి నీకు లేదంటే ప్రయత్నించండి రవా నాకు అవసరం నేను నేర్చుకున్నాను భాషలలో నేను మాట్లాడకపోతే నీ తను మాట్లాడలేదు అన్నట్టు నాకు కావాలా మొదటి కొందే అష్టపత్రిక పద్నాలుగో నెలలో పౌన్ అన్నాడు భాషలలో ఎవడు మాట్లాడతాడో వాడు దేవుడితోనే మాట్లాడుతుండే సరాసరి కాబట్టి ఇది పెద్ద కొస్తు కాదు అపోస్తులకు ఫైతలకు కాదు ఇది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఉచితంగా అనుగ్రహించబడ్డ వరం ఇది మీరు దాని కొరకు కనిపెట్టలేదు నేను కనిపెట్టినా ఎన్ని రోజులు రోజులు వర్గెత్తనా ఉపాసనలో ఎక్కడెక్కడో వరిగెత్తిన కృపారాల కొరకు ముఖ్యంగా భాషల వరం ఎక్కడ దొరకలేనా పోస ప్రేయర్ మీటింగ్స్ పోతే అక్కడ దొరకలేదు ఎక్కడెక్కడ పోయినా ఎక్కడెక్కడ పోయినా ఎన్ని మీటింగ్స్ పోయినా పబ్లిక్ మీటింగ్స్ దిలాస్బాద్ మీటింగ్స్ కి బ్రాదర్ మీటింగ్స్ ఎన్ని తిరిగినాను ఇంట్లో వచ్చింది మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను హస్య గదిలింది నాకు అక్కడ పోయి ప్రార్థన చేసుకుంటాడు ఇప్పుడు లేదు నాకు రహస్య గది ఎక్కడెక్కడ చేసుకుంటా ప్రేరణ ఇంటి మీదకి పోయి చేసుకుంటా అప్పస్తులు చేసాడు కావచ్చు ముద్ది స్థలం ఘాటు చేసుకుంటున్నాయి లేదంటే ఒక రూమ్ కిచెన్ దగ్గర ఉంటుంది ఆడ వాషులు ఎంత గర్థం ఎవరికి వినిపి ఎవరికి డిస్టర్బెన్స్ ఉంటుంది ఎవరి చెడిపో అందుకే మనకి అన్ని వాళ్ళకి తెలియదు పాపం వారి కుడి ఎడమలు ఎరగని ప్రజలు అయినా గాని వాళ్ళు దేవతకి మంచిగా అది దేవత మందినల్ గా అండి పూజ గది పాపం వాడికి కుడి ఎడమలు ఎరగది ప్రజలు అయినా గాని వాళ్ళు వారి దేవతకి డెడికేట్ చేసారు గాని నేను ఆ బ్రదర్ ఇంటికి వెళ్ళిన విలియం బ్రదర్ ఇంటికి విలియం గృహ ప్రవేశం గెలిస్తే ఆ రోజు స్టేజ్ అసలు నేను కింద కూర్చాల గెస్ట్ పెద్ద పెద్ద పాస్టర్ వచ్చారు హైదరాబాద్ నుంచి అసలు వాళ్ళు ఎవరు కూడా అంత గొప్ప గొప్ప వాళ్ళు కార్లలో వచ్చారు నేనేమో ఆర్టీసీ బస్ లో పోయినా పోయి స్కూటర్ మీద తీసుకొని పోయి కూర్చున్న ఆడియన్స్ ఎందుకు ఫాస్ట్ నన్ను పైకి రామ్ ఆయన ఆత్మఘోషించిందేమో నేను స్టేజ్ మీద ఎక్కి చెప్పిన మంచి గృహం కట్టుకున్నారు పరలోకంలో కూడా కట్టుకోవాలి కదా ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ అన్నిళ్ళు వాళ్ళ ఇంట్లో పూజ గది పెట్టుకుంటారు మీ ఇంట్లో ప్రేరు గది ఉందా అన్న అంత నిద్ర చేసుకుంటు ప్రేయర్ గది లేకున్నా కనీసం ప్రేయరుందా నీ బాధ్యత చెప్పే బాధ్యత అహంతో కాదు లేదా గర్వంతో కాదు నేను చెప్తుంది ఇది కైరోస్ లో ఉండే మహిమ అక్కడ ప్రభు నిన్ను నీకు చెప్పి పంపించింది పో నువ్వు ఇవి పోయి చెప్పిరాలకి వాళ్ళ నా బిడ్డలే కదా వాళ్ళు ఇట్లా జీవిస్తారు నువ్వు పోయి చెప్పిరా నేర్చుకున్నారు సరే కారం కారంతో అన్నం పెట్టిన తిని బయటకు వచ్చినా సరే నేనేం ఆలోచన ఎంత కారం ఉంటేనే ఉంది నేను కైరోస్లో ఉంటే నాకేం పట్టదు అదేం పా నా బాడీ మీద ఏం పని చేయదు ప్రాబ్లమ్స్ ఏం జరగవు ఎందుకంటే ఇదంతా కైరోస్లో ఉంది అర్థమైందా కొంతకాలం కిందట ఇది సంపద కూడా తెలియదు నేను పనిచేసే స్థలంలో ఇద్దరు స్త్రీలు వెంటబడిరన్నాను నేను ఏదో గొప్ప ఆదగాన్ని హ్యాండ్ సాంప్ అని కొట్టారా అర్థమైతుందా యువసేపు హ్యాండ్సమా అంతగా అనుకుంటుండ్రా మీరు పైతాన్ వస్తే వాడికి హ్యాండ్సమ్ గా కావాల్సింది వీడు భవిష్యత్తులో ఏం చేయబోతుంది నా రాజ్యానికి వీడిని ఇక్కడనే కొట్టిపడేస్తే అపవిత్రతలో పడేస్తే ఈరోజు నువ్వు నాతో నుండాలా అంతే అని డిసైడ్ అయిపోతే ఇది సర్పం ఎనకలికేలు వచ్చింది ఎప్పుడైనా వెనకలికెలు వస్తది ఎనకలికేళతాది వచ్చి తలపేసిపోయాడు ఓల్టేషన్ నేను మీకు ఒక విషయం చెప్పాలనా మీరు రోడ్ల మీద దిగుతున్నారు మీరు అందరు మనుషులు అనుకుంటున్నారు కాదు ఎంతమంది మనుషులు మీకు తెలియదు అందులో ఎంతమంది ఆ దురాత్మలో మీకు తెలియదు అది మనిషి రూపం ధరించడా వస్తుంది అందుకే త్వరపడి ఎవరి తలాల మీద చేయి పెట్టి ప్రార్థించదని ఎందుకు చెప్పారు దసపావులు నీ చేతికి షాక్ కొడుతుంది పెరాలిసిస్ అయిపోతుంది నీ చెయ్యి నేను చెప్తున్నా ఇప్పుడు నెలకొని అనవసరంగా చేయకండి ప్రేయర్లు ఏ మీద వాడి మీద నేను దూరం ఈ ప్రేరుకి నేను తలమీద చేపట్ట ఎందుకో ఆత్మ అనిపిస్తుంది తలమీద చేపెట్టకు భుజ చేయబెట్టు మెడ మీద చేయబెట్టు చేపట్టుకుని ప్రార్థన చేయి తల మీద పెట్టకు హెడ్ కదా ఇది అధికారం వాంట్లో ఉన్నాయి నీళ్లకు వస్తాయి అందుకే అనవసరంగా పోయి అడగాల ప్రభావా నీ బిడ్డకు నేను ప్రేయర్ చేయాలా లేదా ఎట్లా నూనె పూసి ప్రార్థన చేయాలనా తల మీద చేపెట్టి ప్రార్థన చేయాలన్నా మెడ మీద చేయాలి ఎందుకంటే చాలా మెడ మీద చేయబెట్టి బయటకు వస్తే నడుమి చేయాలన్నా మళ్ళీ స్త్రీలు కదా చేయాలా నేను చేయను అందుకే వేరే వాళ్ళు ట్రిక్స్ సిస్టర్స్ ఉంటే సిస్టర్స్ ఆ సిస్టర్ నడు మీద నేను మీ చేయి మీద చేయబడి అగ్ని పోవాలా కదండి ఈ సత్యాలు ఎంత డేంజరస్ ప్లేస్ ఇది ఒకటే వాక్యం నేను చూపించి క్లోజ్ చేస్తాను రిలీజ్ అయిపోతుంది మీ సేవ ఒకటే వాక్యం కొంచెం కష్టమే మీరు అనుకోవచ్చు ఇది బ్రదర్స్ కి ఏనా వర్తిస్తుంది ఇంకా నాకు వర్తించదా ఇది నేనే చదువుతాను బ్రదర్ ఎవరన్నా చదువుతారా నువ్వు చదువుతావా విషయం అర్థం చేసుకోండి రక్షింపబడ్డ మీరందరూ ఏ స్ప్రిరావు నా హృదయానికి వచ్చిండి అని మీ హృదయంలో ఏ ఉన్నాడా ఉన్నాడు కదా రక్షనాలుగా అందరికుంటాడు కదా కానీ ఒక పాయింట్ చెప్పాలనుకో నీ జీవితంలో ఉన్నాడా ఈజీగా చెప్పలేరు వారు నాకు తెలుసు నీ హృదయంలో ఉన్నాడు కరెక్టే కానీ నీ జీవితంలోన్నాడా సోమవారం నుంచి శనివారం వరకు తెలుస్తుంది యేసువు నీతో పాటు నడుచుండ పోయిన స్థలం అంతా ఆయన నీతో పాటు లేదా నువ్వు అంతా సంపాదించిన థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాకు ఈ ఆలోచన ఇచ్చినందుకు నీకు ఎంతో నీ కృదలకెల్లా మాట్లాడుతుంటారు ఈ విషయం అర్థం చేసుకో రక్షింపబడ్డ వాళ్ళకి ఈ ఈ సహాసన రక్షింపబడ్డాను నా జీవితం ప్రభు సమర్పించుకున్నాను అంటాడు నువ్వు ఇవ్వలేదు నీ జీవితానికి ప్రభు సంపూర్ణంగా నీ జీవితం ప్రభు సంపూర్ణంగా ఇస్తే నీ నీ కోరికలు ఏం నీ శరీర వాంఛలు ఏం నీ శరీరం నీది కాదు కదా ఆయనకు సమర్పిస్తే వాళ్ళు ఆయన కోరికలు తీర్చాలి కదా మళ్ళీ ఎందుకు ఆయన కోరికలు తీర్చలేవు నీ బలహీనతలు నీకున్న సమస్యలు యోగు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు బ్రదర్ నీ సేవ పరిచర్య యోగు విశేషమైన సేవ ఆయన ఒక ఇది ఎట్లా నేను చెప్పాలా ప్రభావా నేను చాలా సంవత్సరాల క్రితము ఈ వాక్యాన్ని పాటించిన ఇప్పుడు కాదు ముప్పై సంవత్సరాల క్రితమే పాటించిన నేను పడిపోను దీని విషయంలో ఎందుకంటే ఏ శ్లో ముఖాముఖిగా నేను చూసిన నిద్రలో కాదు మోకాళ్ళ మీద చూసిన ఆయన సిల్వ మరణాన్ని నేను చూసినా కాబట్టి నేను శోధన పడిపోను ఎందుకంటే అది జ్ఞాపకం చేస్తుంటుంది నాకు పౌల్ అన్నాడు నా జీవితంలో నేను మర్చిపోలేదు దమస్క మార్గంలో చూసిన దర్శనాన్ని అన్నాడు నీకంటే నీకున్న దర్శనం జ్ఞాపకం చేసుకోండి ఆయన నీ జీవితం నీ సేవ పరిచయానికి సంబంధించిన దర్శనం చూపించింది ఒక రోజు నీ చూసినప్పుడు నువ్వు ఎప్పటికీ కాంప్రమైజ్ కావనే కావు ఎక్కడి పోవాలన్నా పోక కాంప్రమైజే కావు ఎంత దూరమైనా పోక కాంప్రమైజ్ కావు కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంటది పలాని బ్రదర్స్ తో పోవాలనా ప్రభావా ఈ బ్రదర్స్ ఇంకా శారీరకంగా ఉన్నారు వీళ్ళతో ఎట్లా పోవాలో ప్రభా అన్న బాధ అనిపిస్తూ ఉంటది అయినా గాని సేవని దృష్టిలో పెట్టుకొని పోయేస్తుంటాను వాళ్ళతో కొంచెం బాధ ఉంటది ఆ కొంచెం మీరక్త అనిపిస్తూ ఉంటది అన్నిటి దిగమింగుకొని పోవాల్సి వస్తూ ఉంటది ఈ విషయం మీరు బాగా తెలుసుకుండా సేవ పరిచర్లో ఆ స్త్రీలకు సంబంధించిన విషయం అందుకే పావులు చాలా జాగ్రత్తగా స్త్రీల గురించి చెప్పిండు గొప్ప గొప్ప దైవ చర్యలంతా అక్కడ పడిపోయినట్టు మనం చూస్తాం ముఖ్యంగా నా సేవా పరిచర్లో అట్లా పడిపోయిన వాళ్ళకే ఉపశమనం కల్పించే దేవుడు నన్ను చాలా కేసెస్ వల్ల నేను చూసి ఎందుకో తెలుసా భవిష్యత్తులో నువ్వు పడిపోకుండా ఈ అనుభవాలు రుచి చూడాల పడిపోయి పడిపోయిన వాణి బాధని నువ్వు నీ బాధలాగా తీసుకుంటే నువ్వు పడిపో నువ్వు హాస్పిటల్ పోయి ఎవరికన్నా ప్రార్థన చేస్తే వాడి బాధ ఏదో నీకు తెలుస్తుంది ఎందుకంటే నీ శరీరంలో ఒకప్పుడు ఉండే బాధ ఆ వేదనతో నువ్వు వాళ్ళ ప్రార్థన చేస్తున్నావు నువ్వు చావవు ఈ రోగము నిన్ను మింగదు నిన్ను కైరోస్ లకు తీసుకెళ్తున్నావు క్రోనస్ నుంచి ఈ రోగం క్రోనస్ లకి వెళ్ళి గాక అంతే నువ్వు ఉచ్చరిస్తున్నాను నీ నోటి ద్వారా యోగు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము దీంతో నేను కొంతసేపు ప్రార్థనలో మీతో పాటు గడపల నాశపడుతున్నాను ఈ ఒక్క వాక్యాన్ని మీరు చూడండి మీరు ఎట్లా ఏం చేయాలి మీ సేవ మీ జీవితాన్ని ఎట్లా ప్రభు సమర్పించాల ఎట్లా మీరు మిమ్మల్ని మీరు ప్రభుత్వం ఒడంబడిక పడాలంటే అగ్రిమెంట్స్ చేసుకోవాలా మీ జీవితాన్ని మీ పనులని మీ హృదయాన్ని మీ తలంపులని మీ ప్రవర్తనని మీ నడవడిని ఎట్లా సమర్పించుకోవాలి అతనికి చదువు బ్రదర్ నేను నా కనులతో నిబందన చేసుకున్నాను కొంచెం నిబందన చేసుకుంటారు ఎవరన్నా కన్నులతో దావిదనడు నా ప్రాణమా అని నిబందన చేసుకున్నాడు నా ప్రాణ నా అంతరంగం ముందున్న హార్ట్ నీతో నిబంధన చేస్తున్నా పరిపరిమిదాలు ఇవ్వడానికి వీలైదు లంగ్స్ నీ ప్రవర్తనలో మార్పు రావడానికి వీల్లేదు ముఖ్యంగా కిడ్నీస్ నేను చెప్పాను ఒకరోజు మీకు చెప్తా కిడ్నీ సంబంధించిన విషయాలు ఆత్మీయమైన సత్యాలు బైబిల్ ఉంది కిడ్నీస్ గురించి చాలామంది తెలియదు ఇంగ్లీష్ లో పదం ఉంటుంది రెయిన్స్ అని కానీ అది కిడ్నీస్ అని జేమ్స్ట్రాంగ్ లోనే తెలుస్తుంది కిడ్నీస్ చాలా ప్రాముఖ్యమైనది అనేది ఆత్మీయస్థితిలో అక్కడ చెప్పబడింది వాక్యం ఇప్పుడు నేను రిలీజ్ చేయను ఎప్పుడో చేస్తాను ఎందుకంటే ఇప్పుడు తెలిసింది కేవలం గంటలకు సంబంధించిందే ఈ మీద నీ సేవ ఎట్లా ఉండబోతుంది నేను చెప్పాలనుకుంటున్నా నీ సేవలో విశేషమైన అద్భుతాలు జరగాల ఇన్స్టెంట్ హీలింగ్స్ జరుగుతాయి ఇందాక బ్రదర్ సాక్షిస్తాం అనా మీరు జస్ట్ అట్లా వచ్చే జ్వరం విడిచిపెట్టింది బిడ్డని అప్పటి వరకు వన్ నాట్ త్రీ ఉంది టెంపరేచర్ మీరు అడుగు పెట్టిండ్రు ఇంకా మీరు ప్రేరేపు స్టార్ట్ చేయలేదు జనం విడిచిపెట్టేసిందన్న అంటున్నాడు నేనేం కృషి పడాను ఎందుకంటే ఇవి చిన్న పిల్లల తత్వం ఆత్మీయ పోరాటం అసలైంది మీరు మీరు చూస్తారు ఆ దుష్టచేతన్ని కండారా వాటిని కూలగొడుతుంటే అవి పరిగెత్తిపోతుంటే మీరు అప్పుడు సింహము పిల్లల్లాగా మీరుంటారు ఉంది వాక్యము మీరు సింహము పిల్లలు పిల్లి ఎందుమల్ భయపడతారు ప్రతిదానికి సింహపు పిల్లలు భయపడతాయా వర్గెత్తుతాయి ఏం వచ్చిన దాని అంటే వరిగెత్తుతాయి ఇది జంగల్ ఇది జంగల్ ఆత్మీయ పోరాటం అంటే జంగల్ వింతరకమైన జీవరాశులు మీకు కనిపిస్తాయి త్వరలో నేను చెప్తున్నాను మీరు భయపడరు సైతం కనిపిస్తే భయపడతారు మనుషులు ఎందుకో తెలుసా వాడి వికృతంగా ఉంటుంది వాడి ముఖం డ్రాగన్ ఎట్లుంటుంది డ్రాగన్ ముఖం ముసలి ముఖం ఎట్లుంటది ముసలి ముఖం లాగుండి వాటి దెబ్బలు తగిలి కొమ్ములు తోక చాలా గలీసుకుంటాడు వాడు ఆయన చూస్తే గజ వణుకుతారు మనుషులు కానీ నువ్వు కైరోజు పోతున్నావు నువ్వు గజగజ వనక వాడు వణికి తోక ముడుచుకొని బరిగిస్తాడుందా లేదా వాక్యం చెప్పండి తోక ముడిచి పెడితే నువ్వు లేదా తోక పోతాడు వాడు ఎవడు వస్తున్నారు కుమారులు వస్తున్నారు దేవుని కుమారులు వస్తున్నారు నువ్వు దేవుని కుమారునివి అంటే మీరు దేవుని కుమారులు అంటే మీరు దైవం లేదా వాక్యం నేను దేవుడు అని చెప్పడానికి అంటే పరిపాలించే దేవుడు అంటారు దేవుడు అంటే పరిపాలించేవాడు మీరు పరిపాలించేవాళ్ళు ఆయన రాజులకు రాజు నువ్వెవడు నీకు అయినా రాజులకు రాజు మళ్ళీ మీకు అధికారం ఇచ్చాడు మీ రాజులు యాజకులకు యాజకుడు మీరు అందరు ఇప్పుడు పాయింట్ క్లోజ్ చేసేస్తారు నేను మీరు యాజకత్వంలో ఉంటేనే కాని మీకు దుష్టశక్తుల మీద అధికారం లేదు యాజకుడు పాత నిబంధన కాలంలో మందస పెట్టే ముందుకు పోతా ఉంటాడు యాజకుడు మీరు చూసారు కదా యాజకుడు మందసప్ పెట్టే వాళ్ళని మోస్తా ఉంటే ముందు పోతా ఉంటాడు పోయినప్పుడు అలా యుద్ధం జరుగుతుంది విజయం యాజకత్వంలో ఉంటేనే నీకు అధికారం ప్రతి ఇంటికి నువ్వు నీ ఇంటికి నువ్వు యాజకునివి ఈ సీక్రెట్ ను అర్థం చేసుకోవాలా బ్రదర్స్ మీ ఇంటికి మీరు యాచకులు ఈ సీక్ర అర్థం చేసుకోవాలా యాచకత్వంలో ఉంటే నీకు అధికారం ఉంటుంది ఈరోజు రిలీజ్ అయిపోయింది నీకు ఈ విషయం యాచకత్వంలో ఉన్నవాణి మాటలే వింటాయి అందుకే యాచకులను పడతాయి వీడు నోట్లకెళ్ళి మాట్లాడితే అవి నెరవేరుతాయి ఎందుకంటే అక్కడి నుంచి అధికారం ఇచ్చండి వీళ్ళకి కాబట్టి వీడిని నోరు మూసేస్తా అపవిత్రత పడిపోయి నీ కండ్లతో నువ్వు ఏం చేయాల నీ కళ్ళతో నిబంధన చేయాలి ఏం తెలుస్తా ఓ ఆయన పేరు ఏం పేరు యాకోబ్కి పదమూడు మంది పిల్లలు కదా అమ్మాయి చేసిన పని ఏం చెప్పండి అందంగా ఉంటే ఆమె పని ఆమె చేసిన పని కాదు కదా ఆమె చేసిన పని ఏంటంటే టోటల్ చూసిపోదాం అనేసి బయటకు వచ్చింది రమ్యమైంది కదా కళ్ళుకి పండు ఎంత డేంజర్ ఈ కండ్లు నేను చెప్తున్నా మీకు ఆత్మీయ నేతృత్వం చూడడం నేర్చుకోండి సైతాంతో మీరు ఈ మనసుతో కొట్లాడలేరు ఈ ఆలోచనలతోని కొట్లాడలేరు మీరు ఆత్మలో నుంచే కొట్లాడడం నేర్చుకోవాలా అందుకే నేను వర్షీ చేసినప్పుడు కళ్ళు మూసుకుంటా చాలా మంది పాటలు పాడుతుంటే కళ్ళు తెరుస్తారు అది తప్పది బాగా తీసుకుంటా దేవుణ్ణి శృతిస్తప్పుడు కళ్ళు తెరవద్దు ఏ చర్చకన నేను చూసిన నేను కావాలనే ఏదైనా చర్చకు పోతే చూస్తా వీళ్ళు వీళ్ళ వీళ్ళ ఈ యుద్ధం వీళ్ళు ఎట్లా యుద్ధం ఆడతారో చూస్తాం వీళ్ళ ఆత్మీయ స్థితి ఎట్లా ఉందా ప్రవ్వా నేను ఎట్లా గ్రహించాలా కళ్ళు తెరిచి పాటలు పాడతా చప్పట్లు కొట్ట రానే రాదు చప్పట్లు కొడితే ఎరుక కూడా గుళ్ళున్నాయి ఏం బ్రాదర్ ఎరుక కూడా లేవా ఎవరన్నా హరిచింట్రా పాటలు పాడింటారు దేవుణ్ణి సిద్ధించారు చప్పట్లు పట్టిర్రు కూలిపోయినాయి పెద్ద ప్రహరీ గోడలు కూలిపోయినాయి నీ చర్చలో పాడారు పాటలు అట్లా కన్ను తెరిచి పాడతారు పుస్తకం చూస్తేనే పాటలు వస్తాయి లేకపోతే రావు నోటికి నీ బ్రెయిన్ లో రిజిస్టర్ గాలే కా లిరిక్స్ పదాలు లిరిక్స్ ఆ పాప మీ పాప చిన్న పాప సితంలో పాడుతుంది సమంత పెద్దోళ్లకే రావు పాటలు అవి ఆ పాప వాడుతుంది మొన్న మీటింగ్ లో అక్ష అన్ని చరణాలు వాడుతుంది అమ్మా ఎంత చిన్న పాప నేనే లిరిక్స్ తీసుకుంటున్నాను నేను కూడా అన్ని ఆంధ్రగ్రయలు పాడుతున్నా అప్పుడు కోయరలు ఉన్నాం కాబట్టి ఇప్పుడు అన్ని పోయినాయి కొన్ని రాగాలు కూడా నాకు ఇప్పుడు రాగాలునే కానీ పదాలు దొరుకుతలేవు అది కూడా వింత ఒక హిమ్ వాడుకుంటున్న ప్రతిసారి నేను అడిగిన చాలా మంది ఈ హిమ్ ఏంది నాకు పదాలు దొరుకుతలేవు పేరు దొరకలేదు త్వరగా దొరుకుతుంది అని నాశపడచ్చు యోబు ఎటువంటి వాడు అనేది నేను ఎన్ని దేశాల్లో చూపిస్తున్నాను లాక్ డౌన్ లో ఆ నేను తల్లి లేని తల్లి తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నానంటాడు భర్త లేని వారికి భర్త లాగా ఉండి ఆదరించనంటాడు విధానాలకి ఆదరించడాను పాపం చనిపోతున్న వాణి మీద ఉన్న ఆశీర్వాదాలు నా మీదకి వచ్చినాయి అంటాడు యోగ ఎటువంటి సేవకుడైనా ఆశ్చర్యం అనిపిస్తాడు మోస గ్రంథం చనిపోతున్న వాని మీద ఉన్న ఆశీర్వాదాలంట నీకు అప్పుడు అర్థమైంది చనిపోయే వాళ్ళు ఆశీర్వాదాలు అక్కడ తీసుకపోరని ఇక్కడ వదిలేసిపోతారని నీకు ఇచ్చిన తలాంతలని నీకు ఇచ్చిన బహుమానాలని నువ్వు ఇక్కడనే వదిలేసిపోవాలి అందుకే నువ్వు పోతపుడు ప్రార్థన చేసి నీకు ఇచ్చేసిపోతా ఎలియా ఎలియా ఎలిషాకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు మోషే యహశువకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు పావులు ఎవరికి తెలుసా శీలకి తిమోతికి ఇచ్చిపోయి ఇంకొవరికి ఇవ్వలే నేను పౌలుని తీసుకోవాలని ఎంత ఆశపడుతున్నాను యాక్చువల్ గా ఆత్మలో ఆయనతో సంభాషించాలే ఆత్మ ప్రపంచం ఆత్మీయ ప్రపంచంలో ఆయనతో సంభాషించాల నేను సాధ్యం ఇన్ని దేశాలను మార్చుకున్నవే ఎవడు మార్చుకోలే సృష్టిలో ఇన్ని దేశాలు అప్పో మొత్తం యూరోప్ ని మార్చుకున్నాడు అయినా మొత్తం యూరోపే కాదు ఈరోజు ప్రపంచం అంతటా పౌల పత్రికలే చదివి మారుతుంది ప్రపంచాన్ని అంత గెలుచుకుంటే ఒక్క మనిషి అప్పోసిన తృణీకరించలేని యినా గాని ఒక్కడు ప్రపంచాన్ని మార్చుకుంటా ఈ రోజు పత్రికలు నువ్వు చదువుతున్నావు ఆయన పత్రికలు ఆయన రాసిందే చదువుతున్నావు రాసిందే చదివేపు ప్రాక్టీస్ చేస్తున్నావు ఆయన ఎంత మందిని రక్షణ నడిపించుకున్నాడు నీ కనులతో నువ్వు ఒడంబడిక చేసుకోగలవా ఏం చేస్తున్నావు బ్రదర్ నిబంధన నిబంధన నీ కనులతో నిబంధన చేసుకోగలవు ఈ రోజు నేను చెప్తున్నా మీకు బ్రదర్స్ మీరు ఎందుకంటే మీరు సేవ పోతున్నారు రకరకాల పాత్ర నేను చెప్పాలి నా బాధ్యత అర్థమైతుందా ఆయన పేరు సింగర్ బాలరాజ్ అనే సింగర్ ఉండే మీకు తెలుసు ఎంత మందికి బాలరాజ్ బాలరాజ్ సింగర్ బాలజ్ సింగర్ పాపంలో పడిపోయినప్పుడు ఎవరు ఏ స్త్రీతో పాపం ఆయన ఆల్రెడీ పెండ్లీ అయ్యి ఇద్దరు పిల్లలు మంచి సింగర్ ఈ రోజు కూడా చాలా బాగా పడతారు పాటలు బాలరాజ్ ఇక్కడ ఎక్కడ ఉంటాడు ఏదైనా మీ వెళ్ళా ఆయన ఇంట్లో మూడు రోజులు ప్రేర్ చేసిన అప్పుడు నాకు చెప్పిండు ఈ సముద్రపు ఆత్మలకు సంబంధించిన బోధకు నేను చెప్పిన నీటి ఆత్మలు మరి మరీ చెడ్డయ్యవి ఆత్మలు అవి చాలా పవర్ఫుల్ ఆత్మలవి అవి పట్టినాయి అంటే నీ ఆత్మ నీళ్ళు లాపండి దాని నుంచి విజయం పొందాలంటే చాలా కష్టం అన్ని దురాత్మలు ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రికలో రకరకాల డీమన్స్ గురించి ఉంటాయి ఆరో అధ్యాయంలో ఒక్కొక్క డీమన్ ఒక్కొక్క ఒక్కొక్క దురాత్మకు ఒక్కొక్క పనులు అప్పగించబడ్డాయి అక్కడ సైతాన్ గారు ఈ మత్స్య కన్యకలు అంటారు మన భాషలో చెప్పాలంటే మెరీన్ స్పిరిట్స్ అంటారు ఇంగ్లీష్ ఈ మత్స్య కన్యాకలు చాలా డేంజరస్ ఆత్మలు అవి మొత్తం వచ్చేసినాయి చర్చొచ్చి నాకు చూపించండి కానీ నేను చెప్పను అట్లవు అట్లా చెప్తే ఎలాగొడతాడు కానీ సీక్రెట్ గా దాన్ని మనం జాగ్రత్తగా రిలీజ్ చేయాలి పాస్టర్లు అందరినీ పడగొడుతున్నాయి ఆల్మోస్ట్ ప్రతి పాస్టర్ని పడగొట్టేసినాయి అవి పాస్తర్ ప్రార్థించడం పాస్టర్ పాస్టర్ అమ్మలను బట్టినయి పాస్టర్లు వచ్చి బాధలు పడడం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ప్రపంచం అద్దట అవి చాలా కథనా అన్ని స్పిరిట్స్ కంటే వెరీ డేంజరస్ స్పిరిట్స్ అవి వాటిని నువ్వు అసహించుకోవాల అవి వచ్చి పట్టుకున్నా కూడా నువ్వు నేను సత్యనాన్ని నన్నేం చేసుకుంటావు అని దాంతో మాట్లాడాలి నువ్వు మాట్లాడగలవా నువ్వు చెప్పండి ఈ శరీరంలో నువ్వు మాట్లాడతావు అందుకే దీన్ని కాదు అదుపులో పెట్టుకోవాలా ఉపాస ప్రార్థన చేయాలా వారానికి రెండు రోజులు ఏం నిబంధన చేసుకున్నా చూడండి నేను నా పన్నులతో నిబంధన చేసుకోవచ్చు ఏ ఉన్నాయి ఇక్కస్ లో ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది వాసన అది ఫిష్ నేను ఏదో రసం ఘాటుగా అనుకుంటున్నాను నేను ఏటర్ రసం కాటుకోట్లనే ఉంటది తాలింపేసి అట్లానే వస్తుంది మనం రసం తినటో వాళ్ళం సిస్టర్ చికెన్లు ఫిష్ తినే వాళ్ళం అవి కూడా అవి ఎదురు చూస్తున్నాయి ఆ ఫిష్ ఎదురు చూస్తుంది నన్ను ఎవడు విమర్శిస్తాడు త్వరగా ఈ లోకం నుంచి ఆ చికెన్ ఎదురు చూస్తుంది అట ఎవడు నన్ను విమర్శిస్తాడు అనే అర్థమైతే వాక్యం ఈ సృష్టి మొత్తం ఎదురు చూస్తుంది మన గురించి ఎంతగా వేదన పడుతున్నాయి అందులో వాటి శరీరాలలో నీ కనులతో నువ్వు నిబంధన చేసుకోవాలి ఈ రోజు బ్రదర్స్ దే కాదు యోబు మాట్లాడుతుంది ఈ విషయం చూడండి వెంకటెక్కడ పోతున్నావు అయిపోవచ్చింది వాక్యం నిన్ను తర్వాత రిలీజ్ చేసేస్తా నువ్వు ఇప్పుడు కైరోస్ లో నువ్వు క్రోనోస్ తల్లేవు ఖైరోస్ బెలుస్తుంది నిన్ను నేను పోనీ కొంచెంసేపట్లో వాక్యం క్లోజ్ క్లోజ్ అయినాక బ్లెస్సింగ్స్ అయినాక ఎక్కడికైనా వెళ్ళిపో బ్లెస్సింగ్స్ కి ముందు పోవద్దురు ఎప్పుడైనా కానీ ఆలోచించారు ఆ రహస్యమికి అర్థం కావాలి ఎందుకంటే ఆ పాస్టర్ ఎవరన్నా కానీ బ్లెస్సింగ్స్ ప్రానౌన్స్ చేస్తున్నప్పుడు మీరు అక్కడ లేకపోతే నేను చూసిన విషయం మీరందరూ ఆ టైంలో జారు బ్లెస్సింగ్ టైంలో అందరు బయటకు వెళ్ళిపోతున్నారు అస్సలైంది అదే కదా లాస్ట్ కంక్లూడింగ్ నువ్వు అప్పటి సీలింగ్ ట్యాంక్ లో నువ్వు వేసుకే అయిపోతున్నావు అట్లా గుంజుకొని పోతున్నాయి ఈ స్పిరిట్స్ మత్స్య కంకలు చాలా డేంజరస్ చర్చ దూరిపోయినాయి బాలరాజు బాధపడుతున్నాడు బ్రదర్ అసలు నా ఆదీనంలో నేను లేను బ్రదర్ అట్లా లాకపోతే అవి నా ఆదినంలో నేను లేను బ్రదర్ మంచి సింగర్ ఆయనకుంది ఇప్పటికే తలాద్దు కానీ కొన్ని సంవత్సరాలు స్టేజ్ ఎక్కలేదు ఆయన చేసిన పాపానికి ఆ ఏంటంటే ఎవరైతే అమ్మాయి బానేసి పెళ్లి చేశారు బలవంతం మీద ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు సింగర్ స్టేజ్ మీద ఏం సంపాదన ఏం పోషిస్తాడు పిల్లలు ఆశ్చర్యం ఏంటంటే ఆ ఎవరైతే అమ్మాయి బానిసైపోయిందో ఆ అమ్మాయి వాళ్ళ అక్క నా దగ్గరకు వచ్చాడు దా మా ఆఫీస్కి నాకు తెలియదు స్టోరీ అంత చూడండి ప్రభు కల్పిస్తాడు ఆ అమ్మాయి సార్ ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయండి సార్ అంటే వాళ్ళ ఇంటి పోయిన ముసలైన వాళ్ళనైనా పాపం అక్కడ ప్రకాష్ నగర్ బేగంపేట దగ్గర ఉంటుంది ఆ సందుల వాలి ఆడబోయి ప్రార్థన చేస్తే నాకు తెలియదు ఇదే స్టోరీ అదే అని ఆ స్టోరీ వేరే అనుకుంటున్నా నాకు తెలదు సేమ్ స్టోరీ దాని ఈ ఇల్లు వేరే ఇక్కడ మూడు రోజులు ప్రార్థన చేస్తున్నా ఆ ఇల్లు వేరే వాళ్ళు అక్కడ నన్ను ప్రార్థన చేయమన్నారు చూపించారు రెండు ఒకటే అనుకుంటుంది నాకు ఏ సిస్టర్ అయితే వచ్చి ప్రార్థన చేయమన్నదో వాళ్ళ చెల్లెలే ఈమె అని నాకు తెలదు ఇది ఆత్మీయమైంది కదా పోరాటం రెండు ప్లేస్ల్లో పోయి ప్రేయర్ చేసి బ్రదర్ మీకు రెస్టరేషన్ స్టార్ట్ అవుతుంది మీరు ప్రశ్న మీరు మీరు పాపం చేసారు పస్తాత్త పడినరు పరిణామం అనుభవించక తప్పదు పాపం వాలిన వచ్చి చితం బహు కష్టం నాకు తెలుసు మరణమే ప్రకృతి సహజంగా మరణము ఆత్మీయంగా మరణం ఆయన గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ అని ఒక వాక్యం చెప్పాను నేను కొంత త్వరలో గతంలో రెండవ అవకాశం ఇస్తాడు దేవుడు రెండవ అవకాశం ఇస్తున్నాడు దేవుడు దీని తర్వాత థర్డ్ అవకాశం నీకు ఇవ్వడు లేపేసుకుంటాడు ఏలియన్ లేపేసిండు ఎందుకంటే ఆయన దూషించండు ఆ భయపడిపోయాడు తిట్టిండు ఇసలం తిట్టిండు ఎలిషా దూషించండు పసిపిల్లల్ని శపించండు గెహాజీని శప్పించుడు లేపేసిండు దేవుడు ఆయన కృపలు మోసే కొట్టద్దంటే కొట్టిండు తిట్టద్దంటే తిట్టిండు మొండి మనుషులు వీళ్ళు స్టిఫ్ నెక్డ్ పీపుల్ తిట్టిండు లేపేసిండు దేవుడు ఆయన మహిమలోకి అందుకే నేను చెప్తుంట ఆయన మహిమలోకి ప్రవేశించినాక నువ్వు ఇంత తప్పు చేసినా స్పాట్లు నేను లేపేస్తాడు ఇక్కడ నుంచి అర్థమవుతుందా అందుకు నువ్వు నిబంధన చేసుకోవాలి ఈ రోజు నీ శర్రంతో నీ తలంపులతో నీ మాటలతోని నీ ముఖ్యంగా నీ కనులతో వెరీ డేంజరస్ ఇది ఈ కనులని ఎట్లా అదుపులోకి పెట్టుకుంటావో తెలియదు నేను అందుకే ఆహారం చూస్తే చాలా జాగ్రత్తగా ఉంటాను కరుపే వారి దేవత అనుంది వాక్యం కదా విగ్రహంగా తయారు చేసుకుంటున్న ఆహారాన్ని ఈ లోకస్థితి ఏమి తిందుమా ఏమి తాగుదామా ఏమి ధరిస్తమా అనడలేదు దేవుడు అవి మూడు విగ్రహాలవి అర్థమవుతుందా కాస్ట్లీ బట్టలు వేసుకోను నేను అందుకే నేను చాలా చీప్ బట్టలు వేసుకుంటాను తెలుసలేదు కానీ వెరైటీ కొంటేనాయి అంటే ఎక్కువ బట్టలు కొంటా చీప్ తక్కువ పైస్ కి ఎక్కువ డబ్బు బట్టలు కొట్టా అప్పుడు ఏమైతే అంటే లాంగ్ వెరైటీ అనిపిస్తాయి సీక్రెట్ అర్థమైందా కాస్ట్లీ కోట్లు వేయ చీప్ కోట్లు వేస్తా అర్థమవుతుందా ఈలోకా నేను చూస్తుంది బయట చూస్తా కానీ నీ హృదయం ఎట్లుంది అది నువ్వు అర్థం చేసుకోవాలా ఆడంబరంగా కనిపిస్తున్నావా ఎక్స్పెన్సివ్ లక్ష రూపాయలు వాచ్ కట్టుకోవాలా నేను లక్ష రూపాయలు ఫోన్ పడతాను అరవై అరవై ఫోన్ ఒక నాకు గిఫ్ట్ ఇస్తే వారంలో కొట్టేసి ఫోన్ బస్సు లా ఫోన్ పోయింది బస్సు లో కొట్టేసి బస్సు దిగినాక ఫోన్ లేదు దానికి ఆరు వేల రూపాయల ఫోన్ లేడతాను అర్థమవుతున్నాను డబ్బులు వృద్ధ చేయండి నేను మొదటి ఎప్పుడు చెప్తాను డబ్బులు ఎప్పుడు వృధా చేయండి నేను ఇప్పుడు ఈ కళ్ళతో ఇట్లా చేయగలవా యోబ్ అంటున్నాడు నేను విధరాలని పోషించిన తండ్రి వారిని పోషించిన ఆ చనిపోతున్న వాని దగ్గర పోయి చెప్పిన నువ్వు చనిపోతున్నావు కదా ఏం వరిగాకు నీ కుటుంబాన్ని నేను పోషిస్తా అని చెప్పింది వాక్యం మరణిస్తున్న వాణి మీద ఉన్న ఆశీర్వాదాలు నా దగ్గరకు వచ్చేసినాయి ఈ సీక్రెట్ మీకు అర్థం కావాలా మీ జీవితంలో ఆశలు రావాలంటే మీ జీవితంలో ఆశలు రావాలంటే ఏం చేయాలి మీ సీక్రెట్ నేను నేర్పించిన లాక్డౌన్ అని ఏం తెలుసా లాక్డౌన్ లో చాలా మంది పాస్టర్స్ కోవిడ్ కి చనిపోయినారు పాపం భార్యలు పిల్లలు బయలుకరంగా ఇవాళ పరిస్థితి పోయి సపోర్ట్ చేయండి ఒక నెల రైస్ బ్యాగ్ ఇవ్వలేరా పదిహేను రూపాయలు పన్నెండు రూపాయలు అంతే రైస్ బ్యాగ్ ఒక నెల రైస్ బ్యాగ్ ఇవ్వలేరా కందిపప్పు ఇవ్వలేరా ఒక ఐదు కిలోలు నూనె కొనియలేరా ఒక ఐదు కిలోలు విజ్జా బర్గా తింటే ఎగిరిపోయాయి కదా పైసలు అవే వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఆ పాస్టర్ మీద ఉన్న ఆసరలు ఇక్కడే ఆగిపోయినాయి కృపావరలు అన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అయినా అవి నీకు వచ్చాడు ఈ వాక్యం మీరు చేసేట్రా చెప్పినాక కూడా చేయలేదు చాలా మంది బ్రదర్ అన్నా మీరు ఎన్నో చెప్పారన్న కానీ నేను ఏమి చేయలేకపోయినా అన్న ఎంతో కష్టత పడుతున్నాయి ఈరోజు నేను అన్న బ్రదర్ నేను చెప్పిన నేను చేసిన నేను చెప్పిన నేను చేసిన నేను చేయకుండా నేను చెప్తే నేను వేసి ధరక్కండి నేను వేసి ధరక్కుండా అయితే నేను ఇక్కడ రానే రాకపోయే తోటి అట్లాంటి పరిస్థితులు నేను ఉన్నింటే సారీ బ్రదర్ నేను బ్రదర్ నాకు చాలా పనులు లేదర్ నేను అయితే చుట్టూ నేను పాటించినా కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అర్థమవుతుంది ఏ రూపంగా నాకు లోటు లేదు ఎందుకంటే ఈ రూ లోకా అంత డబ్బు ఆ ఇస్తే ఎట్లా బ్రదర్ నువ్వు అనే నీ పక్కనే ఉండేట్ అర్థమవుతుందా నీ పక్కనే ఉంటాడు వాడు వాడు కూడా విశ్వాసే సైతాన్ని ఎవ్వడన దూరుతాడు వాడు కాబట్టి ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవచ్చు నీ కనులతో నువ్వు ఈరోజు నిబంధన చేసుకో ఏమని నిబంధన చేసుకో చూడండి యోబేమంటున్నావు చూడండి బ్రదర్ ఇది బ్రదర్స్ కోరిక నేను చెప్తుందే కాదు ఇప్పుడు చదవండి కనులతో నిబంధన నేను నా కనులతో నిబంధన చేసుకున్నాను తల్లికరు నేను ఎలా కన్యకరు నేను ఎట్లా చూస్తాను ఈరోజు ఇది భయంకరమైన పాపం వ్యభిచారం నువ్వు ఎట్లా చూస్తావు స్త్రీలని ఒక బిడ్డలాగా చూస్తున్నావా ఒక చెల్లిలాగా చూస్తున్నావా ఒక తల్లిలాగా చూస్తున్నావా నీ సేవలో కార్యం జరగావు నేను చెప్తున్నా నువ్వు తలపెట్టు ఏ కారణమే నీ సఫలత రావట్లేదు ఎక్కడ తప్పిపోతున్నాం అందుకు దీన్ని నువ్వు అదుపులో పెట్టుకోవాలా అది సర్పరూపకంగా వస్తుంది నువ్వు అనుకుంటున్నావు కన్య కాని కానీ అది పైతాన్ అది అది వచ్చి నేను పడుతుంది దాని నుంచి నువ్వు బయటికి రాలే ఒక్కసారి దాని ఆధీనం పోతే నీ శరీరం మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది ప్రతి అణువు లైఫ్ ప్రతి జీవ కణంలోకి వాడు దూరిపోతాడు నీ బ్లడ్ సెల్ దూరిపోతాడు వాడు కోరికలన్నీ తీర్చుకుని నిన్ను చిత్రబ చేసి వాడు ఇంకా నిన్ను నీ సేవ నేను బాలరాజు దాని అది నువ్వు తిరిగి వెళ్ళేసి ప్రార్థన చేస్తావు ఆశ్చర్యం ఏంటంటే ఒక చర్చ్ ప్రతిష్టకి నేను పోయినా ఉత్త గెస్ట్ లాగా పోయినా అక్కడ ఈ బ్రదర్ పాట పాడుతున్నాడు రీసెంట్లీ చేస్తున్నమాట నేను చెప్తున్న మాట ఏంది ఇరవై సంవత్సరాల మాట అని రీసెంట్లీ నేను చూసిన చాలా సంవత్సరాల తర్వాత ఆ బ్రదర్ స్టేజ్ మీద మంచి పాటలు పాడుతున్నాడు నీ జీవితం రెస్టర్ అవుతుంది నేనే ఇరవై సంవత్సరాల క్రితం చెప్పిన ఈ నోటి మాట దాని ఫలము నువ్వు అనుభవిస్తావు కండ్లా చూస్తావు వాక్యం నెరవేరిందా లేదు మీ చేతులు కూడా నెరవేరాలని ప్రార్థిస్తాను కొద్దిసేపు కళ్ళు పూసుకోండి నీ కనులతో నువ్వు నిబంధన చేసుకో నీ హృదయంతో నువ్వు నిబంధన చేసుకో నీ కడుపుతో నువ్వు నిబంధన చేసుకో నీ అంతరంగా ముందున్న సమస్తంతో నిబంధన చేసుకుని నీకు నా మనసు నా మనసు పరిపరిమితాలుగా పనికి క్రీస్తు కలిగిన మనసు నాకు కావాల ప్రవ్వ నా మనసు తీసేసే ఈ రోజు నా కొద్ది మనసు ఇది పరమ చెత్త మనసు ప్రభావ నా కొద్ది తీసేసే ప్రవ్వ నాకు క్రీస్తు కలిగిన మనసు కావాలి ఈ రోజు ప్రతి రోజు నాకు తాజాగా అనుగ్రహించక్యం నాయన నీ మనసు నాకు ప్రతి రోజు కావాల ప్రభావ నేను ప్రార్థనలుంటే మెరీ ఇన్స్పిరిట్స్ అయి పిలుస్తాయి నన్ను ఎక్కడెక్కడో తీసుకొని పోతున్నాయి ప్రవ్వ నేను ఎట్లా ఈ ఖండతో నేను ఈరోజు నిబంధన చేసుకుంటున్నాను ప్రభు నేను ఇక మీద చూడను ప్రవ్వా ఆ రీతిగా నేను చూడను ప్రభు నాకు సహాయం దేవు నీ యొక్క రక్తంలో నన్ను బాగా కడుగు ప్రవ్వా అన్న ప్రార్థాన బహు ప్రాముఖ్యమైనది ప్రవ్వాన్ని జీవితానికి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను ప్రవ్వా నేను నిన్ను రోషం పుట్టించాను ప్రవ్వా నేను నీలో రోషం పుట్టించాను ప్రవ్వా నీకంటే ఈ లోకంలో నేను దేన్ని ఎక్కువ ప్రేమించాను ప్రవ్వా సంపూర్ణంగా నీతో నేను కలిగి ఉంటాను ప్రవ్వా ప్రతి క్షణము మీ యొక్క సవాసం నేను ఉంటాను ప్రవ్వా నాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను నేన యాజకత్వం లేని జీవితం నాకు అవసరం లేదు ప్రవ్వా యాజకత్వం లేకపోతే సైతాన్ మీద నాకు అధికారం లేదు ప్రవ్వా నేను విజయం ప్రకటిస్తున్నాను ప్రవ్వా యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను ప్రవ్వా ఆ పురాతనమైన పూర్వీకులు కట్టిన ఆ మందిరాల మీద నేను ఆ గోపురాల మీద నేను యుద్ధాన్ని ప్రకటిస్తున్న దినం నేను వాటిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వాటిని దహించి వేస్తున్నాను వాటిని కాల్చి వేస్తున్నాను మీరు దహించగని మీ అగ్ని మేము పొందుకున్న మేము కూడా దహించగని పోయి వాటి అన్నింటినీ కాల్చేస్తున్నాం ప్రతి బ్లడ్ లోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు బ్లడ్ అనే లోకంలోకి వెళ్ళిపోతున్నాం ఆ యొక్క లోకంలోకి వెళ్ళిపోతున్నాం ఆ యొక్క లోకంలోకి వెళ్ళిపోతున్నాం అక్కడ దురాత్ మేము కాల్చివేస్తున్నాం లెట్ ద ఫైర్ ఆఫ్ గాడ్ బర్న్అప్ స్పిరిట్స్ ఇన్ దైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రవ్వ అటువంటి శక్తులకు మాకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపగల తండ్రి మీకే వదనాలు ప్రవ్వ మీకే సమస్త ఘనత మేము అర్పించుకుంటున్నాం మా శరణ అవయవంలో ప్రవ ఉన్న ప్రతి డీమన్ స్పిరిస్తున్నాం గెడ్ అవుట్ ఆఫ్ మై బాడీ ప్యాన్ ఐ స్పీక్ మైటీ నేమ్ లీవ్ మై పాల్సు ఇన్ మై బాడీ ఇన్సులిన్ లోపం నాలో ఉండడానికి వీల్లేదు యేసు క్రిస్ అని ఆజ్ఞపిస్తున్నా శరణి ఇప్పుడు పోవాల్సిందే యేసుని ఆజ్ఞాపిస్తున్నా లేకపోతే నేను నీ తీర్పు తీర్చబోతున్నా నేను తీర్పు ప్రకటించబోతున్నాను నేను నేను శాశ్వతంగా నరకానికి పంపించబోతున్నా నాకు అధికారం ఇచ్చింది దేవుని కుమారుల ప్రతిష్టత కొరకు ప్రతి జీవి ఎదురు చూస్తుంది నా కొరకు ఎదురు చూస్తుంది నేను ఈ దిన ప్రకటిస్తున్నాను విడుదల ప్రకటిస్తున్నాను ప్రతి ఒక్క మనిషికి విడుదల ప్రకటిస్తున్నాను ఈ దినం దేవుడి అధికారాన్ని మహిమ కొరకు నేను వాడుతున్నాను ప్రతి అవయవానికి సంపూర్ణమైన హీలింగ్ ప్రకటిస్తున్నాను ప్రతి కనులకి నేను ప్రకటిస్తున్నాను నా కనులతో నేను నిబంధన చేసుకుంటున్నాను నేను ఆ యొక్క మత్స్య కన్యక స్పిరిట్ లని వాటిని నేను అసహించుకుంటున్నాను కవి యొక్క అగ్ని చేత నేను దహించి అవి నా దగ్గరికి రావడానికి వీల్లేదు ఆ డీమన్ స్పిరిట్స్ గద్దాను ఇక మీద నువ్వు శరీరాలలో ఉండడానికి ఇక మీద నువ్వు ఎవరిలో దూరడానికి వీల్లేదు ఇక మీదట ఎవరి ఆ అవయవాలలో నువ్వు ఉండడానికి వీల్లేదు ఈ దిన ఏ సెక్యూషన్ నీకు ఆజ్ఞపిస్తున్నా త్రాగబోతు దూరాత్మ ఏ సెక్స్ నీకు ఆగ్పిస్తున్నా విడిచిపెట్టి మనుషులని ఉండడానికి వీల్లేదు ఇక మీద పూర్వీకులు దురాత్మ ఈ దిన గిస్తా నీ ఎంత నేను వస్తున్నా పరిగెత్విక మీద నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా ఒకవాల్సిందే నువ్వు నరకం నుంచి వచ్చినా నరకానికి పోవాల్సిందే యేసు క్రీశానికి ఆజ్ఞాపిస్తున్నాయి విడిచిపెట్టి వెళ్ళిపోయి మనుషులు వీల్లేదు ప్రవ్వాహిమించనుభవం లో నడిపించండి ప్రభావ ఈ శరీరాలు యవనంగా తయారుగా గాక ఓ ప్రభావ ప్రతి ఆ యొక్క ముడతలు మాయమౌనుగాక ప్రతి ఓల్డ్ ఏజ్ మాయమౌనుగాక ప్రభావ ప్రతి మరణం మాయమౌను గాక ప్రతి డిసీజెస్ ప్రతి ఇన్ఫెక్టన్ ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాస్పరిటీ వచ్చునుగాక ప్రతి ఒక్కరి జీవితంలో ఇంతవరకు ఆగిపోయిన మేలు అనుగ్రహించబడను యు ఇన్ఫర్టిలిటీ స్పిరిట్స్ ఐ టార్మింట్ యూ ఇన్ దైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ డిపాట్ రైట్ నవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ కమాండ్ యూ టు లీవ్ ద బాడీస్ ఆఫ్ దిస్ పీపుల్ ఇన్ జీసస్ క్రెషస్ నేమ్స్ స్పిరిట్స్ మరిన్ని స్పిరిట్స్ వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపో వీరా కుటుంబాలలో ఉండడానికి వీల్లేదు వీర శరీరంలో ఉండడానికి వీల్లేదు వీళ్ళ రక్తంలో ఉండడానికి వీల్లేదు వీర అవయవాలను కుట్టడానికి వీల్లేదు యేసు క్రిస్తున్నా ఆగ్ఞాపిస్తున్నా విడిచిపెట్టి పోవాల్సిందే నువ్వు మీకే కృతజ్ఞత అర్పించుకుంటున్నా ప్రభా వీరి కెరియర్స్ ని ముట్టిన దురాత్మాలని ఏసారిస్తున్నా నువ్వు విడిచిపెట్టి పోవాల్సిందే వీరి ఉద్యోగాలను విడిచిపెట్టి పోవాల్సిందే వీరి ప్రమోషన్స్ ని విడిచిపెట్టి పోవాల్సిందే వీళ్ళకి రావాల్సిన ప్రాస్పెరిటీ విడిచిపెట్టి పోవాల్సిందే ఏమేమి దొంగలించినవో ఏడు అంతలు నువ్వు వాపస్ చెలించాల్సిందే వాక్యాన్ని నెరవేర్చాలా ప్రభా వీరి జీవితంలో వాక్యాన్ని నెరవేర్చండి ప్రభావ దొంగ దొరికినప్పుడు ప్రభావ వాడు ఏడంతలు చెల్లించాల్సిందే వాపస్ ఆయన వాడు దొంగ ప్రవ్వ వాడు ఈ కుటుంబాల నుంచి ఈ వ్యక్తుల నుంచి దొంగనిచ్చిన అన్ని ఈ రోజు మేము వాడిని పట్టుకున్నాం ప్రవ్వ వాడు ఏడంతలు తిరిగి ఇచ్చేసి వాపసుకోవాల్సిందే రావడానికి వీల్లేదు ప్రవ్వ ఓ ప్రభావ మీరు హృదయంలో మీరు రమ్మని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభు మా హృదయంలో మీరు రండి ప్రవ్వ మా కనులతో మేము ఈ యొక్క నిబంధనలు చేసుకుంటున్నాం మా మనసుతో మేము నిబంధనలు చేసుకుంటున్నాం ప్రభావ ఈ మనసు పరిపాలి విధాలుగా పడడానికి వీల్లేదు నా ప్రాణమా యహోను నమ్ముకొని మౌనంగా ఉండము అని దావి దరచు ప్రార్థించడు ప్రభావం ఇక మీద దేని గురించి అనుమానించాము దేని గురించి అలజడి పడము దేని గురించి అల్లరి పడము ప్రభా దేని గురించి యాంగ్జైటీ పడము దేని గురించి మేము భయపడము దేని విషయంలో మేము భయపడము ప్రభా ఈ యొక్క విషయంలో తండ్రి అక్టోబర్ నెలలో ప్రభావ ఓ ప్రభావ ఈ ముగింపులో మేము వచ్చిన ప్రతి నెల మిమ్మల్ని మమ్మల్ని కాచి కాపాడుతూ నడిపిస్తారు ప్రభావ ఎందుకంటే ప్రభావిరు మమ్మల్ని కరోనాస్ నుంచి కైరోస్ తీసుకెళ్తారు ప్రభావ మేము కైరోస్ లోనే ఉంటాము ఖరూస్ అనుభవాలు మా క్రోనల్ నడిపించండి ఓ ప్రవ్వ ఆ దినము సమయం మింగివయబడిన ఉంది వాక్యం నైనా ఆ ప్రాణ గ్రంథంలో మేము చదివిన వాక్యం నైనా క్రోనోస్ ని మింగేస్తుంది కైరోస్ అని వాక్యం ఉంది ప్రవ్వ పరలోకపు సమయము ఈ లోకపు సమయాన్ని మింగేస్తుంది అని టైం ఆగిపోతుంది అని వాక్యం మేము అది విన్నాం ప్రభావ చదివాం ప్రవ్వా అది ఆయన కసాలను ప్రకటించిన ప్రవ్వ కాబట్టి దాన్ని ఇప్పుడు నెరవేర్చండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎవెవరి జీవితాలలో తన బలహీనతలు ఉన్నాయో అవన్నీ కొట్టిపోవాలి తండ్రి కొట్టివేసారి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బలహీనలు బలం దయచే మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరి అనారోగ్యం నుంచి స్వస్థత దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఈవిల్ హ్యాబిట్స్ నుంచి ప్రతి ఢీమన్ హ్యాబిట్స్ నుంచి వీరికి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం క్రీస్తు పరిశుద్ధ నా మమ్మల్ని వారి జీవితంలో అద్భుతాలు జరిగించామని ప్రార్థిస్తున్నాయి ఓ ప్రభా గొప్ప సాక్షులు నిలబెట్టండి ప్రభావ ఎక్కడ పోయినా గానీ పరిశుద్ధతలో మేం ముందుకు పోవాలనైనా పరిశుద్ధతలో మేము సేవ చేయాల ప్రభావ సైతాను శక్తులు గచ్చగచ్చ వకాల ప్రభావ పరిశుద్ధత లేకుండా మీకు ఇష్లుగా ఉండలేమని ఉంది మాలో పరిశుద్ధత దయచండి తివిత్రతను అసహించుకోవాలి ప్రవా ఆ కామ వాంచే అసహించుకోవాల ప్రభ కామ కోరికలను మేము అసహించుకోవాల ప్రభావ వాటిని తృణీకరించుకోవాల ప్రభావ మీ కొరకు సంపూర్ణంగా సమర్పించుకోవాల ప్రభావ పర్లోక రజ నిమిత్తమై నప్పు ఉప్ సగ్లుగా చేపడ్డవారు ఆశ్రు పోరీగా మా జీవితాలను తయారు చేయమని ప్రార్థిస్తాను మిమ్మల్ని గరపరచల ప్రవ్వ మిమ్మల్ని మహిమపరచాల ప్రవ్వ ఆయకత్ని కైరోస్ అనుభవంలోకి అందరినీ నడిపించమని ఈ సాయంత్రం సరి ప్రత్యేక మేము రిలీజ్ చేస్తున్నాం ప్రభు మీ మహిమలకు నడిపించండి ప్రభు మీ మహిమలో ఉన్నవాడు తప్పు చేయడు తప్పు చేస్తే వాడు చనిపోతాడు ప్రభు కాబట్టి మేము అట్లా తప్పులు చేయకుండా తండ్రి మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దీర్ఘితే అందరినీ తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీ రాకరణ పరుచుకోమని మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే బిడ్డలుగా తయారు చేయమని సమాధాన పడకుండా ధైర్యంగా ప్రేమతో మీ వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా వీరందరినీ తయారు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధాన నడిపింపు మనందరికీ సతకాలంతో ఎన్నుగాక మెయిన్ అందరికీ